చేస్తున్న తలం ఇస్తున్నాను స్తోత్రం ప్రభావం స్తోత్రం ప్రభావ శిత్ర ప్రభా జీవం గల దేవుడవు ప్రభ జీవాధిపతి ప్రభ సర్వశక్తి సంపన్నుడు ప్రభా మా దేవుడవు ప్రభ మా రక్షకుడో నాయన ఏసేయా మీకు వందనాలు ప్రభా ఏసుక్రీస్తు నామం బట్టి ఆన్లైన్ ప్రాడక్ట్ లో ప్రభా దేవా ఎవరికి లేని ధన్యత మోకరించి ప్రార్థన చేసి ప్రభా విజయాన్నిచ్చే ప్రభా గొప్ప ఆత్మీయ కార్యం మీరు మకిచ్చినందుకు మీకు వందనాలు ప్రభా మీరే యుగయుగంలో మీ నామం తీస్తున్నారు మీ నామంకే మహిమ కలుగును రాక సర్వాధిక జీవం కల దేవా మొత్తం భూలోకం అంతా ఏసు ప్రభా మరణ కాంట నడుస్తుంది ప్రభా ఎక్కడ చూసినా మరణాలే మరణాలు ప్రభావం కానీ మమ్మల్ని ద్రమించిన ప్రభావం చేత రక్తంలో కడగబడిన వారిని మీరు వచ్చేంత వరకు విశ్వాసంలో ముందుకు ప్రభావం నడిపించండి ప్రభావం గొప్ప దేవుడు అవయ జీవంగల దేవుడు ప్రభావం వెయ్యి మంది కుడి పక్క పడిన పదివేల మంది ఎడం పక్క పడిన అపాయాన్ని ప్రభాం మా చెంతకు మీరు చేర్చరు ప్రభావం మా ముందుకే రాదన్నారు దేవా మీకు వందనాలైన పరిశుద్ధుల ప్రభావం మీ యొక్క స్వరం ద్వారానే మాకు బలం ప్రభావం మీ యొక్క మాటలనే మాకు స్వస్థత వేసుకోవ విడుదల కల్పించండి ప్రభావం విడుదల పొందిన వేసు ప్రభా కానీ దానికి రీజన్ ఉంది ఏందా రీజన్ ప్రభా మీ నామాన్ని మరిమపరచాలా మీ నామాన్ని గణపరచాలా మీ నామాన్ని ప్రభా స్మరించాలా దేవా స్వస్థత పొందిన అని చెప్పేసి ఉట్టి ఉండడానికి వీలేదు మీ నామాన్ని స్మరించాలా ప్రభా మీ నామాన్ని ఇతరులకు ప్రకటించాలా ప్రభా అలాంటి అభిషేకం అందరికీ మీరు దయచేయండి ప్రభా ఈ లాస్ట్ డేస్ తేనున్న ప్రభా మా జీవితాలను మీకు సమర్పించుకోవాలా ఇన్నేళ్ళ నుంచి చేసిన సెలబ్రేషన్స్ ఇన్నేళ్ల నుంచి ప్రభా మరి యథావిధి జీవితం ప్రభా ఇన్నేళ్ల నుంచి ప్రభా మేము చేస్తున్నదంతా వ్యర్థమే ప్రభా ఎప్పుడైతే మీ నామాన్ని స్మరిస్తామో ఎప్పుడైతే మీ నామాన్ని గణపరుస్తామో ప్రభా మేము బతుకుతున్న బతుకుకి ఒక అర్థం ఉంది ప్రభా లేకపోతే అంత వ్యర్థమే ప్రభా అది మీ యొక్క పశుధాత్మ శక్తి చేతనే ప్రభావ మేము చేయగలం దానికి నడిపింపు మీ యొక్క ఆత్మనే ప్రభా నడిపించండి ప్రభా నడిపించండి ప్రభా ఈ ప్రాధాన్యత తండ్రి సాంగ్ వాడుతున్నారు ని నీ జీవితం ఎందులకో తెలియదు నీ పయనం ఎందాకోలిని నీ జీవితం తెలియదు నీ పయనం ఎందాకో హుయా మెన్ హల్లు హైలే సా హైలే Alleluia, Amen, Alleluia, Haile saa, Helelo, Haile saa, Esuleni ni jivita mendulako, Teli yadu ni payanam yendako, Esuleni ni jivita mendulako, Teli yadu ni payanam yendako, టిలో నేను చేపలాగున్నాను సతానుడు నాపై గాలమేస్తున్నది ఎటిలో నేను చేపలాగున్నాను సతానుడు నాపై గాలమేస్తున్నాడు ఎటి నుండి నన్ను తప్పించి తన ఏదై నన్ను నిలిపాడు ఏటి నుండి నన్ను తప్పించి తన యదపైనన్ను నిలిపాడు హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హైలేసా హల్లెలూ హైలేసా హల్లెలూయా ఆమెన్ హల్లెలూయా హైలేసా హైలెసలిని నీ జీవితం ఎందులకో తెలియదు నీ పయనం ఎందాకో ఇసులిని నీ తెలియదు నీ పయనం ఎందాకో నవెనా కాలేసుకేక వేస్తున్నాడు నీ ముందు మృత్యుకెరట ముంచుకోస్తున్నది నవెనా కాలేసుకేక వేస్తున్నాడు నీ ముందు మృత్యుకెరట ముంచుకోస్తున్నది పాపపుహోరులో వినకుండినా మరణం నీకు తప్పదురా పాపపు హోరులో వినకుండినా మరణం నీకు తప్పదురా హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా హల్లెలు ఆమెన్ హల్లెలుయా ఇసులిని నీ జీవితం తెలియదు నీ పయనం ఎందాకో ఇసులిని నీ జీవితం తెలియదు నీ పయనం ఎందాకో గాలిలో నేను ఆకులాగున్నాను గమ్యం తెలియక తేలిపోతున్నాను గాలిలో నేను ఆకులాగున్నాను గమ్యం తెలియక తేలిపోతున్నాను గాలిని నీవు గద్దించి నీవు గద్దించి నా గమ్యం నీవై నిలిచావు హల్లెలుయామెన్ హల్లెలుయా హల్లెలుయా ఆమెన్ హల్లెలుయా ఇసులిని నీ జీవితెందులకో తెలియదు నీ పయనం ఎందాకో esule ni ni jeevitam endulako teliyadu ni payanam endako hallelujah amen hallelujah haylesa halelu haylesa hallelujah amen hallelujah haylesa halelu haylesa వాక్యం ధనించక ముందు చిన్నగా ప్రార్థన చేసి దేవుని వాక్యం ధ్యానిస్తాము సూత్రం ప్రభా పరిశీధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వంద తండ్రి అబ్రహాసాకు యాకోబులకు గొప్ప దేవ కృపమయడానికే వందా నిసయ్య అబ్రహాసాకు యాకోబులకు చేసిన వాగ్దానాన్ని ప్రభా మీ మరణ భూస్థాపన పునరుత్వం ద్వారా మా అందరి జీతాలను మమ్మల్ని అందరినీ ప్రభా అబ్రహాము సంతానంగా మీరు మమ్మల్ని మార్చుకున్నారు ప్రభా ఆయన అబ్రహాము చేయబడిన వాగ్దానాలన్నింటినీ మేము మమ్మల్ని వారసులుగా చేసుకున్నారు ప్రభా బైబుల్ ప్రతి వాగ్దానం మాది ప్రభా మా కొరకు అవి ఇవ్వబడినవి అది మేము సంపూర్ణంగా ప్రభావ మేము స్వీకరిస్తున్నాం ప్రభావ ఆ వాగ్దానాన్ని పట్టుకొని మీరు తిరిగి వచ్చేంత వరకు ప్రభావ ఆ వాగ్దానాన్ని పట్టుకొని మేము జీవించాలా ప్రభా మీరే మాకు సహాయం నడిపించండి ఈ మధ్యకాల సమయంలో ప్రభావ ఈ యొక్క సమయాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినారు ఈ దినం ఎంతో మంది చూడలేకపోయినారు కానీ ప్రభావ మీరు మమ్మల్ని సజ్జలుగా నిలబెట్టుకున్నారనైనా మీకు కృప చేత మమ్మల్ని కప్పినారు ప్రభా మీ కృపలు మమ్మల్ని దాచిపెట్టుకున్నారనైనా నీకు వన్నాలి సయ్య మీకు నూతనమైన కృప నూతన అభిషేకం మాకు అనుగ్రహించి ఇప్పుడు నడిపించమని ప్రార్థిస్తాం వాకింద అదే వాక్యం సత్యం అర్థం చేసుకోవాలా మా విశ్వాసాన్ని బలపర్చుకోవాలా ప్రభావ రాని దిన రోషం కలిగి పౌరుషం కలిగి ప్రభా మీ పక్షంగా నిలబడి మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా ప్రభావ సమస్యలు వారిని అలసిపోయిన వారిని ప్రభా కుంగిపోయిన వారిని ప్రభావ మీ చెంతమంది నడిపించాలా మీ వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించి వాళ్ళని ఉజ్జీవింపజేసి మీ వాక్యంలోకి నడిపించాలా ప్రభావ అలాంటి సేవ మీరు మమ్మల్ని తయారు చేసుకున్నారు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ప్రభావ అలాంటి గొప్ప ధన్యత మీరు మాకు అందరికీ అనుగ్రహించినారు మీకు వందా ప్రభావా దేని విషయాలు మేము భయపడం ప్రభావ దేని విషయంలో మేము చింతించం ప్రభావ మీ అంటే దృఢమైన నిశ్చయత మాకు ప్రభావా మధ్య కన్న సమయంలో మీ పాదల దగ్గరకు వచ్చినాం ప్రభా మీరు మాత్రం మాట్లాడండి మీ పాద సమయంలో ఉన్నాం ప్రభావ మీరు మాత్రం మాట్లాడండి మీకు స్వరం మాకు కుంగింపజేయమని ఏసు క్రీస్తు పరిషత్ అన్నామం ఉన్న ప్రాధాన్యం తండ్రి ఆ మెయిన్ హలలియ హెబ్రిల్ రాసిన పత్రిక అపోజిట్ అయిన పౌలు హెబ్రిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తున్నాము ఈ అధ్యాయము హెబ్రిల్ అనే సంఘం రాయబడింది అంటే పాత నిబంధన కాలం విశ్వాసులు పాత నిబంధన కాలం నుంచి వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళ వాళ్ళకి చెప్తున్నారు పౌలు అంటే పాత నిబంధన కాల ఆచారాల నుంచి వాటి నుంచి విడుదల పొంది ప్రభుని స్వంత రక్షకులుగా స్వీకరించిన వాళ్ళు వాళ్ళు ఎట్లా జీవించాలా అనేది ఈ హెబిల్ రస్ చాలా కష్టతరంగా ఉంటది ఈ పుస్తకం అంతా అంతా బలి అర్పణల గురించి ఉంటుంది న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా ఏ రీతిగా ఆ లోకి ట్రాన్స్ఫామ్ అయింది విషయం ఇక్కడ క్లియర్ గా అనిపిస్తున్నట్టు పాత నిబంధన కాల వాక్యాలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి కానీ మనం అర్థం ఎట్లా అర్థం చేసుకోగలం అనే విషయం ఇక్కడ చాలా ఉంటే ఇంట్లో కాబట్టి మనకు ఒక విషయం ప్రభు మనతో మాట్లాడుతున్న ఏంటంటే పద పదవ అధ్యాయము ఇరవై మూడవ నుంచి ఒక వాక్యం చూస్తున్నాము ఇది మన విశ్వాసాన్ని మనం బలపరచాలా మనం ఉంటుంది శ్రమల కాలం కాబట్టి ఇది కొత్తగా చెప్పేది కాదు ఇది రెండు సంవత్సరాల క్రితమే ఆరంభమైంది యేసు తన నోటు ద్వారా చెప్పిండు మా తగ్గ తర్వాత ఇరవై చెప్పిండు మొత్తం లిస్టు మొత్తం ఇచ్చేసిండు స్టార్టింగ్ నుంచి ఎన్ని టైమ్ లో ఎట్లా జరుగుతుంది అనేకులు ఏ రీతిగా జీవిస్తారు ఏ రీతిగా వాళ్ళు ఆ వాళ్ళు ప్రభు నుంచి తొలగిపోతారు అబద్ధం చేత మోసపోతారు అనే విషయము ప్రభు అంత లిస్ట్ ఇచ్చేసిండు అక్కడ అంటే రెండు సంవత్సరాల క్రితమే ప్రభు మనతో మాట్లాడం ఆ ఒక వాక్యంలో శిశువుల కదా అక్కడ కానీ వాళ్ళకి ఆ టైం కు వాళ్ళు లేరు అక్కడ కానీ వాళ్ళకి వాళ్ళు తెలుసుకున్నారు ప్రభు దగ్గర కాబట్టి మనమే తెలుసుకుంటలేం ప్రభు దగ్గర కూర్చొని ప్రభా ఇంకా ముందు ఏం జరగబోతుంది రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో నేను చూడాలా ప్రభు నాకు చూపించు నేను ఎట్లా నేను ఈ శ్రమ నుంచి నేను తప్పించుకోవాలా మరి విశేషంగా మా సహోదరులు మాతో పాటు ఉన్న వాళ్ళు మా సహోదరులు మా సంఘాన్ని మేము ఎట్లా కాపాడుకోవాలా అని మనం అడగాల కానీ వాళ్ళు అడిగిన శిష్యులు ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకి చూడండి రక్షణ పొందిన ప్రతి ఒక్క విడలు మనం వినేసిపోతూ ఉంటాం కానీ మనం వ్యక్తిగతంగా పర్సనల్ గా ప్రభు సంఘలో కూర్చొని ప్రభు నమ్మను అడుగుతలేమంట మనం అడిగితే ప్రభు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు చూడండి ఆ యొక్క జన సమూహం అంతా అక్కడ గుమ్మిగుడినప్పుడు ఎన్నో విషయాలు బోధించాడు కదా అక్కడైనా ఆ కొండ మీద ప్రసంగం చూస్తాం మనం మట్టవార్త ఐదో అధ్యాయంలో కానీ ఇంకా లూకా శువార్తలు కానీ సువార్తలు అన్నిట్లో కానీ విత్తవానికి వచ్చిన ఉపమానం కానీ మరలోకి రాజ్యం ఓల వేయటం ఎన్నో ఉపమానాలు చెప్తాడు ప్రభు కానీ అవన్నీ జన సమూహంలోనే ఆయన ఇది ఇది బాగా అర్థం చేసుకోవాలి ఇవన్నీ ఎక్కడ జరిగిన జనాలు ఏసుకో చుట్టూ కూర్చున్నప్పుడు వాళ్ళందరికీ బోధించింది ఆయన ఎంతో మంది జన సమూహం ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ బోధించిండ్రు కానీ వాళ్ళంతా ఏం చేసే తెలుసా స్వస్థత పొందుకున్నారు ప్రభు నుంచి రావాల్సిన మేలు పొందుకున్నారు విడుదల పొందుకున్నారు దయ్యాల నుంచి విడుదల పొందినారు రోగాల నుంచి విడుదల పొందిన తర్వాత తిరిగి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినారు కానీ శిష్యులు ఒక్కరే అడిగిండ్రు ప్రవ్వా ఈ ఉద్యమానికి వచ్చిన ఉపమానం ఏంది ప్రవ్వా పరలోక రాజ్యం గురించి ఏంది ప్రవ్వ అని అని వాళ్ళు ఏకాంతంగా ప్రభుని అడిగినారు మనం అడుగుతున్నాం అట్లా ప్రభు అయి నాకు ఈ వాక్యం అర్థం కావట్లేదు నేను ఇక్కడి నుంచి ఇటు ముందుకు ఎట్లా పోవాలా ప్రభు ఇప్పుడైనా మనం అడుగుతున్నామా అడుగుతలేం కదా అడుగుతలేం కాబట్టి ఆయన మనకు చెప్పడు ఎవరైతే అడుగుతారో వాళ్ళకే చెప్తాడు ఆయన అంతే కదా మనం ఏదో పెద్ద అంటారు కదా అడగనే అమ్మాయినే పెట్టదు చూడండి చూడండి అమ్మను అమ్మ అడిగితే కదా పెడతది అన్నం సరే నీకు ఆకలి ఉన్నప్పుడు నీకు తెలుసు కదా నువ్వు తినొచ్చు కదా అమ్మనే అడగాలనా అదొక విధంగా కానీ అడగాల అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ప్రతిదీ మనం అడగాల ప్రభుని అడగాల ప్రభా ఇంకొన్ని రోజుల్లో రాబోయే దినాల్లో నా కుటుంబాన్ని ఎట్లా కాపాడుకోవాలా అని మనం అడగాల ప్రభు మన వ్యక్తిగత ప్రార్థన అడగాల ప్రతిదీ మనం అడగాల ప్రార్థన పూర్వకంగా అట్లా అడుగుతుంటేమో తెలుసా మనకి దేవుడు అన్ని చూపిస్తా ఉంటాడు దర్శన రూపంగా కళల రూపంలో చూపిస్తా ఉంటే నువ్వు దాని నుంచి జాగ్రత్త పడతా ఉంటావు నీ కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటావు అదే మనం అడగకపోతే మనకు ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా కాబట్టి శిష్యులు అక్కడ కూర్చొని అడుగుతున్నారు ఆ కొండ మీద కూర్చుంటే అయ్యా ఎస్ ప్రభా ఈ ఎరుసలే మందిరం ఎంత బాగుంది ప్రభా ఎంత మంచి గట్టిరీళ్ళు అన్నప్పుడు ఎస్ ప్రభా అడుతాడు ఇది రాతి మీద రాతి మీద రాయి ఉండకుండా పడదోయపడుతుంది ఒక రోజు ఒక దినం కాబట్టి అన్నప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతారు అయ్యా అట్ట అన్నప్పుడు ఇది ఎప్పుడు జరిగిన ప్రభావ ఎక్కడ జరిగినప్పు అన్నప్పుడు అంతం అంటే ఎప్పుడు యుగ ఈ యుగ సమాప్తికి మీరు రాకడకు సూచన లేదు ప్రవ్వ అని వాళ్ళు అడిగింది కానీ ఫస్ట్ క్లూ ఇచ్చాడు దేవుడు ఏం చెప్పింది తెలుసా ఇది నాకు చాలా హెచ్చరికలాగా ఉంటుంది ఫస్ట్ క్లూ ఏమి ఇచ్చాడంటే ఇరవై నాలుగు ఫస్ట్ రెండవ వచ్చినంలో ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమన్నాడు ఇది చాలా ముఖ్యమైన వాక్యం ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోమన్నాడు అంటే దాని అర్థమైంది ఆ టైంలో ఖచ్చితంగా మోసపోతారు అంటే మోసం ఎట్లా వస్తుంది అనేది తెలియ నీకు తెలవాలా మోసము ఏ రీతికి వస్తుందో మనం తెలవాలా మనం అడగాల ప్రభుని అంటే తెలియకుండానే ఒక దశలో మనం మోసపోతాం కదా ఒక షాప్కి వెళ్తాము ఎక్కడికో వెళ్తాము ఒక ఒక ఏదైనా కొన్నికి వెళ్తాము దేని గురించి చూస్తా కానీ మనం తెలియకుండా ఒకసారి మోసపోతూ ఉంటాం మన అది అనవసరంగా కదా అట్లా అనిపిస్తుంటారు మనకి కానీ ఇది ఎప్పుడు జరుగుదు ఎక్కడ జరుగు అన్నప్పుడు ఎవడనో మేము అవి చెప్పలే చెప్ప కదా పలానా రోజు జరుగుతుందని చెప్పాలి కానీ ఫస్ట్ ఏం చెప్పింది తెలుసా ఫస్ట్ ఏం చేసింది తెలుసా ఎవడో మిమ్మల్ని మోసపరుచుకొని చూసుకున్నాం అంటే తర్వాత చెప్పిండు లిస్ట్ అంతా చూడండి తర్వాత చెప్పిండి ఎన్నో విషయాలు చెప్పి మీరు చదువును మాట్లాడవచ్చు అది ఎగ్జాక్ట్లీ నెరవేరుతుంది టూ ఇయర్స్ కిందే టూ ఇయర్స్ కిందనే దానికి ముందునే దేవుడు చెప్పిండు ఆయన నోటుదారు చెప్పింది అవన్నీ కానీ అవన్నీ ఇప్పుడు నెరవేరుతున్నాయి కానీ కమలకాలది ఇంకా ఎప్పుడో అయిపోయిందని అనుకుంటున్నారు కానీ కాలే ఇది ఎండు టైంకి వచ్చిందన్నట్టు అది ముగించే టైంలో మనం ఉంటున్నాం ఎండ్ ఆఫ్ ద ఎండ్ అంటారు అంటే చివరి అంచుకొచ్చేసినాం మనం ఇంకా అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా అది అనుకుంటేనే తలుచుకుంటేనే చాలా భయంగా ఉంటుంది కదా అంటే ఎండు టైంలో మనం ఉంటున్నాం ఇప్పుడు మనం ఎట్లా ఉండాలా ఏ రీతికి ఉండాలా అన్నప్పుడు చూడండి మనం భయపడడానికి వీల్లేదు ఎందుకంటే మనం రక్షణ పొందుకున్నాం ప్రభుని సొంత రక్షకుడికి మనం స్వీకరించినాం మనకి నిరీక్షణ ఉంది మనకు ఆదరణ ఉంది మనకు ఆయన వాగ్దానం చేసిండు కానీ ఏ స్థోలు చెప్పిండు ఎవడైనా మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోమని అంటే మోసం ఎట్లా వస్తుందో చెప్పిండు కదా అబద్ధ ప్రవక్తలు నా పేరట అనేకులు పలువురిని మోసగిస్తారు అంటే అనేకులు మోసగిస్తారంట తర్వాత సాధ్యమైతే ఏరపచ్చబం వారు సైతము మోసగింపబడతారంట అంటే గొప్ప సేవ చేసిన వాళ్ళు కూడా ఆ టైంకి మోసపోతారంట చూడండి ఆశ్చర్యం కదా అరే ఎట్లా అర్థం కావాలి కదా మనకి ఎట్లా మోసపోతాడు అన్నప్పుడు వాడు కుయుక్తితోనే మోసగిస్తాడు రకరకాలమైన బోధలతోనే ఏం కాదు కదా దేవుని బోధే కదా అనుకుంటాం కానీ అది సత్యమైందా అబద్ధమైందా అంటే మనం పరిశీలించాలా బాధ్యత అందుకే మనం బైబుల్ చదవాలా రీడింగ్ ఎక్కువ బైబుల్ చదవాలా చదువుతూ ఉంటే మనకు జ్ఞానం వస్తూ ఉంటుంది ఏ ఏ రీతిగా మనం ముందుకు పోవాలా అనే విషయాలు మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం ఆ దిన శ్రమల శ్రమల కాలంలో ఎట్లుండదంట ఆ దిన శ్రమలో అవి ముందు లేవంట ఇక ముందుకు ఉండవంట అంత భయంకరంగా ఉంటాయంట శ్రమలు కాబట్టి అలాంటి శృంఖ అది స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అది ఎండింగ్ టైంలో మనం ఉంటున్నాం కాబట్టి అలాంటి శ్రమలో మనం భయపడతామా భయపడడానికి వీల్లేదు కదా ఈశ్వరులు చెప్పిన దేవుడు ముందు కాబట్టి వాళ్ళు అడిగిన కానీ కానీ వాళ్ళ జాగ్రత్త కదా అవన్నీ అనుభవించిందా శ్రమలు భయంకరమైన శ్రమలు అనుభవించినారు కానీ వాళ్ళ మటుకు విడిచిపెట్టలే ఏ స్టోర్ చెప్పినా వాళ్ళు విడిచిపెట్టలే శ్రమలో వచ్చినా విడిచిపెట్టలే కాబట్టి అందుకే మనం క్రమల కాలంలో ఉంటుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు అది సంపూర్ణ స్థితికి వచ్చి ఆయన ఉగ్రత భయంకరంగా అది తాండవిస్తుంది కాబట్టి మనం ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా దాన్ని ఆపుతాడు మన ప్రార్థన వల్ల చాలా మంది స్వస్థ పొందిండ్రు కాబట్టి మనం అలాంటి ప్రార్థన మనం చేయుటకు మనం ఉండాలా ఎందుకంటే ఒక గుంపును దేవుడు కాపాడుతూ ఉంటాడు ప్రతి క్షణం కాలం నుంచి కూడా ఈ రోజు కూడా ఒక గుంపును దేవుడు కాపాడుతూ ఉంటాడు ఆ క్షేషాన్ని దేవుడు కాపాడుతుంటాడు ఏదో ప్రార్థన చేస్తున్నాడు ప్రభ్వాన్ని నేను ఒక్కడనే ప్రభ్వాన్ని ఇక్కడికి రోషంగా అన్నప్పుడు ఏలియో నువ్వే కాదు నీతో పాటు ఇంకా ఏడు వేల మంది నేను నేను శేషంగా పెట్టుకున్నా స్పెషల్ గా నేను దాటిపెట్టుకున్నా కొంతమందిని నువ్వు అక్కడే కాదు ప్రవణ ఆ కాలంలో బయలుదేవతలు ఆ యొక్క అనే ఒక స్త్రీ దేవుని ప్రవక్తలు మొత్తం చంపిస్తారామో కానీ ఏళ్ళు ఒక్కడే కానీ ఏళ్ళ ముందు ఇంకా ఏడు మంది దేవుడు దప్పించింది చూడండి కాబట్టి అది శేషం అది ఎప్పుడు కూడా అది దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఉంటాడు కాబట్టి ఆ శేషంలోకి మనం రావాలి అది చిన్న గుంపు అని మనం కాబట్టి అలాంటి ఆ గుంపులో మనం ఉంటున్నాం క్రైస్తవ సంఘంలో నాలుగు గ్రూప్స్ ఉంటాయి మొదటి రెండు గుంపులు అవి శాశ్వతంగా నరకానికి పోతాయి మూడో గుంపు గొప్ప జనసము అది అగ్నిలో నుంచి అది పుట్టం వేయబడిన వెండి ఏరితిగా అది శోధింపబడి అట్లా శోధింపబడుతూ ఎందుకు దాంట్కున్న మస్టు మాల్యం అంతా పోవాలని అది సంపూర్ణంగా అగ్నిలో పోతే బంగారం ఎట్లాంటిది దగదగగ దగ్గ మెరుస్తూ ఉంటది అన్నట్టు కాబట్టి సమలకాలంలో మన చంపల గుండీ మన విశ్వాసం బలపడతా బలపడుతుంది అన్నట్టు కాబట్టి శ్రమల గుండా పోవాలా మనం శ్రమల గుండా పోకపోతే మనకి విశ్వాసం బలపడదు నేను నేను నేను ఆ రీతిగా నేను అర్థం చేసుకోండి నేను అనేది కాదు బైబుల్ అంతా అది కాబట్టి ఏబు గురించి మనం కదా ఎంత శ్రమలు పొందిండు కాబట్టి అన్ని శ్రమల్లో కూడా మనం అంటూ ప్రభులు విచ్చు అనే విషయం మనం చెప్తుంది చూడండి అందుకే హెవిల్ రచన పత్రిక పదవ అధ్యాయంలో ఏ ప్రభు కవులు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనం ఎట్లా ఉండాలనే విషయం ఇరవై మూడో వచ్చినాం పదో అధ్యాయం హెబ్రి రాసిన పత్రిక పదో అధ్యాయం టెన్ చాప్టర్ ట్వంటీ త్రీ వాడు చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమైన మన విశ్చితులను నిర్చలముగా పట్టుకుందము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన చూడైన చూడండి ఎంత గోల్డ్గా చెప్పుకుని చూడండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మన ప్రభు నమ్మదగిన దేవుడు ఆయన మనుషులను నమ్మడానికి వీల్లేదు రాజులను నమ్మడానికి వీల్లేదు కానీ ఆయన నమ్ముకుంటే నువ్వు ఎప్పుడు కాదు కాబట్టి ఆయన వాగ్దానం చేసింది కదా ఎప్పుడైతే నువ్వు ఆయన ఆయన నామంలో రక్షణ పొందినవో ఆయన నామంలో బాప్తి పొందినవో ప్రభుని సొంత రక్షకుడిగా నువ్వు స్వీకరించినవో అప్పుడు దేవుడిని ఆయన వాగ్దానం చేస్తుంది ఆయన స్వాధ్యం మనం ఆయన సొత్తు మనం ఆయన బిడలం మన మీద మనకి ఎలాంటి రైట్స్ లేవు మనం అనుకుంటా నా నా నా ఇష్టం నా జీవితం నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నేనే డిసిషన్ తీసుకుంటా చూడండి అంటే దేవుడు చూడండి ఆయన మాట్లాడుతుండే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిశ్చలంగా పట్టుకోవాలంట నిశ్చలం కంటే నిశ్చలం అంటే ఏంటి ఇంకా ఎలాంటి డౌట్స్ లేదన్నట్టు నిశ్చలం కంటే గట్టిగా పట్టుకోవాలి ఇంకా నా ఇది నాది ఇది నాది అన్నప్పుడు గట్టిగా పట్టుకుంటాం పిల్లలు ఏడుస్తా ఉంటే పిల్లల దగ్గర తీసుకోవాలంటే చాలా కష్టం కదండి వాళ్ళు పట్టుకోవాలంటే గట్టిగా పట్టుకోండి గుంజినాగానే రాదు అన్నట్టు అంటే గట్టిగా పట్టుకోవాలి మనం మనం ఒప్పుకుంది గట్టిగా పట్టుకోవాలా నిరీక్షణ విషయమైన మనం ఒప్పుకున్నది మనం నిశ్చలంగా గట్టిగా మనం పట్టుకోవాలంట చూడండి మనం పట్టుకోకపోతే ఈ శ్రమల కాలంలో ఆయన వాగ్దానాన్ని పట్టుకొని మనం జీవించకపోతే మన శ్రమను జయించలేమంట చూడండి ఏగు విషయంలో మనం చూసినప్పుడు ఏగు ఎంతగానో దేవుని ఎందు భయభక్తులు కలవాడు చూడండి ఆయన ఎంత భయభక్తులు గలవాడు అయినా కానీ ఆయన అంత భయభక్తులు గల ఉన్నప్పుడు ఆ దేశంలోకి వెళ్ళి ఎంత ధనికుడు అయినా కానీ అలాంటి వాడు ఎంత యథార్థ ఎలాంటి పాపం చేయలే ఏగు కానీ ఒకనొక దినము దేవుడు తన దూతలు ఒక అదైన మనకు తెలిసిన వాక్యం ఏది కానీ తెలిసిందే కానీ అందులో ఆత్మీయ శక్తి మనం ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అది మనకి జీవితాలకు ఏ రీతిగా అది అది రెస్పాండ్గా ఉంది ఏ రీతిగా మనం అది దాన్ని తీసుకోగలుగుతున్నాం మన లైఫ్ లో మన విశ్వాసము కాబట్టి బైబుల్లో ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడలు కూడా వాళ్ళ విశ్వాసం పరీక్షింపబడింది ప్రతి ఒక్కరు కూడా పరీక్షింపబడిన వాళ్ళే ఎవరు కూడా సునాయాసంగా గుడ్డిగా నమ్ముకొని పోలే వాళ్ళ విశ్వాసము శ్రమంలో పరీక్షింపబడింది అయితే యోగు అక్కడ ఉన్నప్పుడు దూతులు ఉన్నప్పుడు సైతాన్ వచ్చి అంటాడు ఎక్కడొచ్చిన ఎక్కడి నుంచి వచ్చిన సైతాన్ అన్నప్పుడు నేను ఈ భూమిలో నుంచి అటు ఇటు తిరుగుతూ వచ్చి కాబట్టి వాడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు వాడు వాడు పని వాడు ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు దేవుని బిడలో ఎవడో నిర్లక్ష్యంగా ఉంటాడో వాళ్ళని పట్టుకుంటామో అని దొరుకుతారా అని చెప్పి వాడి గద్దించి సింహం వల్లే వాటి మింగుదాం అని చెప్పి వాటికి వెతుకు తిరుగుతూ ఉన్నాడు చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా విశ్వాసులైన మనము ముఖ్యమైన మనం అర్థం చేసుకుందాం అంటే వాడు గద్దించి సింహం వల్లే తిరుగుతున్నాడు ఎవడని మింగుదావు ఎవడు అవకాశం ఇస్తే వాడిని పట్టేసుకుందాం అని మింగుతాడు కాబట్టి మనం మట్టుకు అవకాశం ఇవ్వడానికి వీల్లేదు కానీ యోగకర అవకాశం ఇవ్వలే కానీ చూడండి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా సైతాన్ వచ్చి అక్కడ నిలబడినప్పుడు ఏబు ఏ దేవుడు ప్రభు చెప్తాడు వాడు ఎందుకు వచ్చింది కూడా అర్థమైపోయింది అక్కడ కానీ దేవుడు చూస్తున్నాడు అక్కడ నా సేవకుడు అని ఏబు సంగతి నువ్వు ఆలోచించుటా ఎంతో భయభక్తుడు గలవాడు యదార్థమంతుడు నీతి అన్నప్పుడు వాళ్ళు సైతం అంటాడు ఏబు ఊరకనే నేను ఎంతో భయభక్తులు గల ఉన్నాడా ఏబు వచ్చిగానే నేను స్థుతిస్తున్నాడా కదా ఎంతో అంత శిక్షణం కదా ఆయన కుటుంబం చుట్టూ ఆయన పిల్లల చుట్టూ నువ్వు వేసినా కదా ఒక్కసారి ఆ కంచి తీసి అప్పుడు తెలుస్తుంది ఏగు ఏగు భక్తి ఏంటో తెలుస్తుంది అని చెప్పి అక్కడ చెప్తాడు అక్కడ వాడు అప్పుడు దేవుడు చెప్తాడు ఓ సైతానని నీకు అధికారం ఇచ్చినా అతని ప్రాణాన్ని మటుకు ముట్టొద్దు అని చెప్పి అంటాడు అప్పుడు ఏం చేస్తాడు వాడు బయలుదేరి వచ్చేసి మొత్తాన్ని నాశనం చేస్తాడు ఒక విషయం బాగా తెచ్చుకున్నప్పుడు ఏగు ఆ అక్కడ ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఇంటి వచ్చిన తర్వాత తన పిల్లల గురించి ప్రతిరోజు అరుణోదయం ప్రార్థించుటోడు ఆయన పిల్లల గురించి దాన బలాల ఎక్కడ పాపం చేసి దేవునికి విరోధంగా వీళ్ళు తిరుగుబడతానని చేస్తారని కాబట్టి అరుణోదయం లేసి మన పిల్లల విషయం కూడా మనం అట్లా ప్రార్థన చేయాలి మన కుటుంబాల విషయాలు కూడా అట్లా మనం ప్రార్థన చేయాలి అరుణోదయం లేసి అంటే ఎప్పుడు అవకాశం దొరికితే అట్లా మనం లేచి ప్రార్థించాలన్న విషయం కానీ అక్కడ ఆయన చేస్తుంటే ఒకడు వచ్చి పని పరిగెత్తుకుంటూ వస్తాయి అయ్యా వంటలన్నీ ఎవరు ఖడ్గంతో నరికేస్తున్నారు అందరు కోలుకోకపోయినారు అని ఒకరు చెప్తాడు ఇంకొకటి వచ్చి ఏం చెప్తాడు ఇంకొక విధంగా చెప్తాడు అయ్యా మన మన గుర్రాలు మన గాడిదలు ఇవన్నీ మన ఏవాళ్ళు తీసుకెళ్ళినారు ఏ రోజు వచ్చి మన ఖడ్గంతో వాళ్ళు అది తెలుస్తే నేను అక్కడనే మిగిలిచ్చిన అని చెప్పి ఒకడంటాడు ఒకడంటాడు ఇంకొక విధంగా చెప్తా ఉంటాడు ఇంకొకటి లాస్ట్కి వచ్చి నాలుగోవాడు ఏం చెప్తాడు అయ్యా తన అన్న వీళ్ళంతా అన్న పుచ్చుకుంటే ఒక సుడిగాలు వచ్చేసి ఆకాశంలో వచ్చి ఒక వచ్చేసి అక్కడి నుంచి వచ్చి ఆ ఇంటి మీద పడితే ఆ ఇంటి దూరాలు పడి చనిపోయినా ఒకడంటాడు చూడండి ఒకటి ఒకటమిటో ఒకటి ఒకటమిటో ఒకటి ఒకటి అమిటో ఒకటి చెప్తా ఉంటే ఆయన పరిస్థితి ఏం కావాలా అక్కడ నాకు ఆలోచన వచ్చింది అక్కడ నేను తన్నైపోయినా అరే ఈ ఫస్ట్ వచ్చిసేపు ఆస్తి పోయింది అది ఒక బాధలో ఉందం ఆ బాధ మరొక ముందు వాడు చెప్తున్న వాళ్ళు ఇంకొకటి వచ్చిండి మళ్ళీ వాడు ముగించక ముందు ఇంకొకటి అట్లా వచ్చి వచ్చి లాస్ట్ పిల్లలు చనిపోయారు మొత్తం ఏగు పరిస్థితి ఏం కావాలా అలాంటి పరిస్థితి మనకు మనం ఏం చేస్తాం మనం అటు అట్లా మనం కంపేర్ మన విశ్వాసాన్ని అట్లా బలపరుచుకోవాలా వాళ్ళు వాళ్ళు కూడా మనిషే కదా యోగేం గొప్పవడం కాదు యోగ ఏగు కూడా మన మనిషే కానీ ఏగు భక్తి ఏవొక దేవుని ప్రేమ ఎట్లా నిలబడింది ఆ శ్రమలకి కాబట్టి ఈ రాబోయే శ్రమల కాలంలో ఈ ఈ శ్రమల కాలంలో ఈ కష్టకాలంలో మన భక్తి అరీటిగా నిలబడగలదా మన విశ్వాసం నిలబడగలదా మనం పరీక్షించుకోవాలంట ఎందుకంటే ప్రభు హెచ్చరిస్తున్నారు మన కాబట్టి మనం భయ సృష్టికర్త ఏవో సైతాన్ ఆగ్ని పొందుకో దేవుని దగ్గర నుంచి కానీ అతను ప్రాణాన్ని వాటి కాబట్టి మన ప్రాణం ముట్టడు ఎప్పుడు కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి మన ప్రాణాన్ని వాడు మనం భయపడడానికి వీలేదు ఎందుకంటే ఆ కొలసలు రచన పత్రికలో ఉంది వాక్యం మీరు క్రీసుతో కూడా లేపబడిన వాడితే పైన వాటిని కాబట్టి మీ జీవము ఆయన యొక్క దాచబడి ఉన్నది అని చెప్తారు వాక్యం మీ జీవం ఎక్కడుందంట ఆయన యొక్క దాచబడి నీ ప్రాణము నీ ఆత్మ ఆయన దగ్గర ఉంది నువ్వెందుకు భయపడుతూ భయపడడానికి వీల్లేదు చూడండి సైతానికి ఆజ్ఞాను సైతానం అతను ప్రాణాన్ని ముట్టడానికి వీలేదండి కాబట్టి ప్రాణాన్ని ముట్టలేదు కానీ శరీరాన్ని మొత్తం కొట్టేసిందాడు భయంకరమైన శ్రమం తీసి తీసుకెళ్ళింది కానీ అన్ని శ్రమలు పొందుతున్నాడు అంత భయంకరమైన పరిస్థితి ఒక్క శ్రమే ఒక శ్రమ వచ్చింది అయినా కానీ కుటుంబం మొత్తం పిల్లలు చనిపోయినారు భార్య ఉంది భార్య కూడా దూరం అయిపోయింది కానీ దేవుడు మటుకు ఆయన విడిచిపెట్టలే కానీ ఆ భార్య వచ్చే చివరి కంటది ఇంకా ఏం దేవుడు ఇంకా ఏం భక్తి ఇంకా దేవుడు ఇంకా దేవుడు ఉన్నావా దేవుడు ఉంటే నీకు ఇన్ని దేవుడు ఉంటే నీకు ఇన్ని దేవుడు ఉంటే నీ శ్రమలు వస్తాయ నీకు నువ్వు ఎంత మంచిగా బతికి నువ్వు ఎంత మంచిగా అనేకలు దాన ధర్మాలు చేసి అన్ని మంచి చేసినావు ఏంది నీకు ఈ పరిస్థితి అన్నప్పుడు ఒక టైంలో ఏమనిపిస్తుంది ఒక విధంగా చెప్పాలంటే అవును కదా అరే ఎంత చేసినా కానీ దేవుడు నిలిచిపెట్ట అని చెప్పి కొంతమంది ప్రార్థనే బంద్ చేస్తారు కొంతమంది విశ్వాసం పెట్టడం బంద్ చేస్తారు కానీ మనం అట్లా వీలు అక్కడి నుంచే నీ ఆత్మీయ జీతం ఒక లెవెల్లో బాబోతుంది నువ్వు అది ఆ ఆ శ్రమ జయించినప్పుడే నువ్వు నీ ఆత్మీయ జీతం దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు కానీ మన బలహీతం తెలుసా అలాంటి శ్రమలు వచ్చినప్పుడే మనం కాలు వేసి వెనక తీసి ఆగిపోతున్నాం వాడు వాడిని కొట్టేస్తాను నిన్ను నువ్వు ముందుకు పోకుండా అది అది మనకు దేవుడు చూపించిన ఆ విధానం చూడండి ఎప్పుడైతే మనం ఆ శ్రమ జయిస్తామో ఆ కష్టాన్ని ఆ శ్రమను దాన్ని జయిస్తామో అప్పుడే మనం దాని మీద విజయం పొందినప్పుడు అప్పుడు నీ తర్వాత చూడు నీ ఆత్మీయ జీతం ఎంత మార్పులు చెందుదు నీకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నీకు కాబట్టి ఏగు వచ్చి చెప్తుంది భార్య ఇంకా ఏం దేవుడు నీ భక్తిని వదలవా నీ యథార్థతను వదలవు ఏం ఏమి యథార్థం ఉండి నువ్వు ఏం సాధించినవు నీ పిల్లలు పోయినా అందరు అన్ని చేస్తున్నావు కానీ స్నేహితులు కూడా ఆయన దూషించిండ్రు స్నేహితులు కూడా ఆయన ఇది ఇదిగా మాట్లాడి కానీ ఏగు నువ్వు మనం మేలు అనుభవించినప్పుడు కిడి కూడా అనుభవించాలి కదా ఇది ఆశ్చర్యం కదా సుఖం మనం సుఖం ఉన్నప్పుడు నాకు ఎందుకు ప్రభావ ఇంత ఇంత డబ్బులు ఇచ్చిన నాకు ఇంత ఉద్యోగం ఇచ్చిన ఇంత లైఫ్ ఇచ్చిన ప్రభు ఇక్కడ మనం అడిగిన వా నాకు ఎందుకు నాకు ఇంత ఇంత సుఖం ఇచ్చిన ప్రభా మంచి లైఫ్ ఇచ్చిన మంచి జాబ్ ఇచ్చినావు ప్రభా మంచి భర్తని ఇచ్చిన ప్రభావ అన్ని మనం అంతా ఇచ్చింది కానీ ఎప్పుడన్నా కానీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పినమా కానీ ప్రార్థన చేసుకుని కూడా టైం ఉండు ఒక ఐదు నిమిషాలు చేసుకుంటే గొప్ప అదర వదర ఆఫీసు ఒక ఐదు నిమిషాలు నిలబడతాడు అది కూడా మోకరించి కూడా కాదు నిలబడి చేసుకుని పోతాడు కానీ వాళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడుతెలేం కానీ మన అలాంటి శ్రమలో ఆ రీతి మన మనం నిలబడతాం ఆ శ్రమలకి అన్నట్టు ఆ టైంలో అంటాడు యహోవ ఇచ్చని యోహోవ తీసుకున్నాడు యహోవ నామని మహిమ కలుగుని కాకంటాడు అక్కడ మూర్ కురాలు మాట్లాడేటట్టు భార్యని కానీ భార్య కూడా ఇచ్చిపెట్టిపోయింది కానీ యో అక్కడే ఉన్నాడు కానీ ఆయన చివరి వరకు ఆయన ఆ రీతిగా జీవించండి సహించండి అన్ని శ్రమలు ఎలాంటి పాపం చేయలేవు లాస్ట్గా అతను ఆయన గురించి ఆయన ఇదిగా అనుకుంటా ఉంది అప్పుడు దేవుడు మాట్లాడేప్పుడు సైలెంట్ అయిపోతుంది ఆయన చూడండి అప్పుడు చూడండి కాబట్టి మన విశ్వాసం కూడా అట్లా పరీక్షింపబడతా ఉంటుంది చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోండి ఏంటంటే దేవుడు దగ్గరకు వచ్చి వాడు సవాల్ చేసిండు మరి ఇప్పుడు మన మనం ప్రభులో ఉన్నాము మన దగ్గర పోయి ఎవరన్నా పోయి వాళ్ళు అట్లా వాళ్ళు అని చెప్పి సవాల్ చేస్తే వాడు యథార్థంగా జీవిస్తున్నాడు వాడి దగ్గర పోయి ఒక బాస్ దగ్గర పోయి మన మనం మంచి యథార్థంగా పనిచేస్తున్నాం బాస్ దగ్గర పోయి ఏర్వడు పోయి మనం మీద బ్లెయిమ్ చేసినాం అనుకో భాష ఏం చేస్తాడు అదే కాదు ఈ వ్యక్తి చాలా మంచివాడు ఈ అట్లా ఈ రాట్ల జేయుడు అని చెప్పి ఆయనకు ఉంటుంది నమ్మకం కానీ నమ్మకం ఉంటుంది కానీ కానీ దేవుడు కూడా ఏం చేస్తాడు తెలిసిన ఆయన కూడా పరిశీలిస్తాడు అది అది వాడు అడిగినప్పుడు వాడు ముందే రుజువు పరచాలి కదా దుష్టుడు సవాల్ చేసింది వాడు వచ్చి అన్నాడు దేవుడు నీ ముందే తీసిస్తాడని చెప్పి అన్నాడు కాబట్టి అది ఆయనకి ఎట్లా ఉంటుంది ఎట్లా తీసుకుంటే అందుకు ఏగుని శ్రమలో కొనబోస్తే కానీ సైతాన్ని వాడు ఓడిపోయింది వాడు కాబట్టి వాడు ఓడిపోవాల్సిందే ఏ శ్రమ వచ్చినా కాని మనం జయించే వాళ్ళం ఎందుకంటే ఆయన జయించి ఆ విజయాన్ని మనకిచ్చిండు మనం మర్చిపోయినాం అది ఎప్పుడో మర్చిపోయినాం అది కానీ జ్ఞాపకం ఉంటే వాడి ఎంత మన ముందు చూడండి ఎందుకంటే ప్రభు మనం చెప్పిండు నీకు శత్రువుల అంతటి మీద మీకు అధికారం ఇచ్చాడు సైతాన్ మీద కూడా నీకు అధికారం ఇచ్చినండి నువ్వు మర్చిపోయినవే అది కానీ నువ్వు అది వాడుకోవాలి కదా ఆ పవర్ని నువ్వు వాడుకోవాలా సైతాన్ సమస్ సోదల మీద ఆ సమస్యల మీద నువ్వు దాన్ని వాడాలా ఆ పవర్ని నువ్వు వాడాలా ఆ వాక్యం మనం మర్చిపోయినాం చదివినా కానీ మర్చిపోయినాం అన్నట్టు ఆ పవర్ నువ్వు వాడినప్పుడు దాని మీద విజయ వాడు నీ ముందు దేనికి పైకి ఇంకా పౌలు చెప్తాడు సాతానుని మన కాల దేవుడు తొక్కిస్తారంట ఎక్కడ ఉంది వాక్యం రోమిలు రాసిన పత్రిక ఎక్కడ ఉంది జ్ఞాపకం వస్తుంది వాక్యం నేను చదివి ఉంటారు వాక్యం ఆయన సైతాను మన కాల ఉంటాడంట ఆయన తొక్కిన సెలవులో దాని తొకేషన్ దాని చితకు దొక్కింది కానీ మనకు మన దొక్కిస్తారు మళ్ళీ ఇప్పుడు రివర్స్ ఇప్పుడు సైతాన్ని వాళ్ళని జయించాలంటే ఆయన రావాల్సిన అవసరం లేదు ప్రభువుకి వాడి సాటి కాదు వాడు కాబట్టి నా పిల్లలు చాలు నా బిడ్డలు జాలు సైతాన్ని తొక్కిస్తా చెప్పి దేవుడు తొక్కిస్తాడంట కానీ అది మనం మర్చిపోయినాం ఆ పవర్ పొందుకొని కూడా మనకు ఆ పవర్ మనకు ఉంది కూడా హోలీ స్పీడ్ అనంటుంది ఆ పరిశుధాత్మ శక్తి ఆ పవర్ మనం పొందుకొని కూడా మనం దాన్ని తొక్కలేకపోతాం అంటే మరి మనకి ఏ రీతిగా మరి ఆయన బాధపడతాడు అక్కడ చూడండి నాకు ఇప్పుడు నీకు పవర్ ఇచ్చి అంత నాలెడ్జ్ నీకు నువ్వు దాన్ని వాడుకోపోతే మిచ్చి కూడా వేస్ట్ కదా ఆయన అనుకుంటాడు ఏ రేవాళ్ళకి ఇచ్చినా బాగుండు వాళ్ళన్నా మంచిగా బాగుపడుతుడు అని అనుకుంటాడు అక్కడ ఎవరైనా అనుకుంటారు ఈ లోకపరంగా ఆలోచిస్తే ఇప్పుడు ఆయన నిజమైన ద్రాక్ష తీగలు మీరు నాలో ఫలింపని పతి తీగ తీసి పారేస్తాడు ఆయన చూడండి ఫలించి తీగ ఇంకా ఎక్కువగా ఫలించాలని దానిలోనే పనికిరాని తీగలు తీసేస్తాను అంటే రెండు తీగలు కనిపిస్తాయి అక్కడ ఒకటి ఫలించే తీగు ఉంది ఆ కొమ్మలో ఒకటి ఫలింపని తీగు ఉంది ఇప్పుడు మనం అర్థం చేసుకోండి మనం ఫలించే తీగనా ఫలింపునే తీగనా అట్లా మనం కంపేర్ చేసుకోవాలి మన విశ్వాసాన్ని మన లైఫ్ ని వాక్యంతో దాన్ని మెల్ట్ చేసుకోవాలి దాన్ని మూల్డ్ చేసుకోవాలి వాక్యం చేతనే మనం దాన్ని మనం మన మన జీవితాన్ని మనం ఆ రీతిగా ఉంచుకోవాలా చూడండి వాక్యంతోనే మనం ఉంచుకోవాలా అంటే వాక్యంతోనే మనం సరి చేసుకోవాలి మన మన లైఫ్ ని కాబట్టి ఎందుకంటే బహుభయంకరమైన శ్రమల కాలం కాబట్టి ఈ దేవుడు చెప్పండి ఇదే స్పెషల్ గా ఇప్పుడు చెప్పేది కాదు టూ ఇయర్స్ కింద చెప్పిండు దేవుడు అది ఇది ఎండ్ టైంకి వచ్చినామన్నట్టు మధ్యలో ఎంతోమంది మొదటి శతాబ్దంలో రెండు శతాబ్దంలో ఎంతోమంది క్రైస్తవులు అట్టసాక్షులు అయిపోయినారు కానీ వాళ్ళంతా కూడా ప్రభు కొరకు వాళ్ళు ప్రాణాలు త్యాగం చేసినారు ఆ శ్రమలు ఇంకా తక్కువ శ్రమలు అయ్యి సింహాలు నోట్లేసి సింహాల్లో బోన్లో ఇసిరేసి ఇచ్చిన వాళ్ళని సింహాలు పరిస్థితి సింహాల బోన్లో నేను తీసుకు వేస్తే చూస్తే అవి చూస్తే నేను నాకు వద్దని ఈ దేవుడు వద్దు నాకు వద్దని చెప్పి భయపడతారు కొంతమంది ఆ టైంలో ఎంత కొంతమంది వెనకాడినారు కాబట్టి వాళ్ళు పోయిన వాళ్ళ విశ్వాసం కానీ ఎవరైతే ధైర్యంగా ఆయన నమ్మదగిన వాడు ఆయన వాగ్దాండ ఇచ్చిన వాడు నా ప్రాణం పోయినా పర్లేదు కాబట్టి నా ఆత్మ నా ఆత్మ మటుకు నా జీవం మటుకు ఆయన దగ్గర ఉంది నేను పర్లో ఒక నా ప్రభుత్వం పాటు ఉంటాను అనే ఆ ధైర్యం వాళ్ళకు కాబట్టి సింహాల భోన్లో పోయినా కూడా సంతోషం పాడుతున్నారు వాళ్ళు పాఠాలు పాడుతున్న వచ్చి వాటిని వాళ్ళు తినేస్తూ ఉంది అంత భయంకరంగా వాళ్ళు హింసింపబడినారు చూడండి అలాంటి సమల కాలంలో వాళ్ళు జయించినారు కాబట్టి మా ఆయన బిడలేం కదా అదే దేవుని కదా మనం కూడా కాబట్టి మనం భయపడడానికి వీలేదు కాబట్టి చూడండి నిన్న నిన్న తిన ఒక ఒక శివుకుడు సాక్ష్యం నేను వింటున్నా గొప్ప శివుకుడు ఆయన ఆయన పేరు జ్ఞాపలేదు ఆయన థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాలప్పుడు భయంకర లంగ్స్ క్యాన్సర్ వచ్చిందంటే ఈ ఊపిత లంగ్స్ ఉన్నాయి కదా అవన్నీ భయంకరంగా వస్తే ఆయన ముందు సేవ చేసిండు తన జీవితాన్ని త్యాగం చేసుకుని సేవ చేస్తుంటే మరణ పడకలో ఉన్నాడు సేవ చేసి నీట్ గా ప్రభు పట్ల జనార్థంగా జీవించిండు కానీ ఆయన ఆ టైంకి ఏమైందంటే ఆ భయంకరంగా ఆ లంగ్స్ మొత్తం క్యాన్సర్ వచ్చేసి బ్లడ్ ఆయన అస్థి లాగా అయిపోయింది బాడీ మొత్తం ఎముకలన్నీ క్షీణించిపోయి మాంసం కూడా ఏం లేదు అస్థి అయిపోయి ఇట్లా పొదిలితే ఆ నొప్పులు అంటాయి భయంకరంగా ఆయన చెప్తున్నాడు అది ఆ సాక్ష్యం ఏంటంటే నా కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు అంటే చూడండి ఆ టైంలో ఆయన ఆ స్థితిలో బాధపడే సేవ చేసింది మంచి గొప్ప సేవకుడు కానీ సేవ చేసినప్పుడు అలాంటి అలాంటి పరిస్థితి వచ్చి ముప్పై సంవత్సరాల క్రితం ఆయనకు అలాంటి క్యాన్సర్ రోగం ఆ లంగ్స్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఆయన ఏం చేసిందంటే బాగా ఏడుస్తూ ప్రారంభం చేస్తాను వాళ్ళ భార్య వచ్చింది భార్య వచ్చి ఇంకా లేదు నా పని అయిపోయింది నేను ఇక నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతా మీ పిల్లలను నువ్వు బాగా జాగ్రత్తగా చూసుకో ఇక నువ్వు ఇక దేవుడు మిమ్మల్ని కాపాడుతులే నేనైతే నేను నేను జీవించినంత కాలం యథార్థంగానే నేను దేవుని సేవ చేసిన అని ఆయన అనుకున్న అనుకున్నాడంట అనుకున్నప్పుడు కానీ ఆ భార్య ఆ రూమ్ లోకి వెళ్ళిపోతే ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రార్థన చేసిన అంట ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు నేను ఇంతగా నీ సేవ చేసినా కదా నువ్వు నన్ను ఎందుకు ఇంతగా శ్రమలు కూడా నడిపి నడిపిస్తున్నావు దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పి ఆయన బాగా ప్రార్థన చేస్తున్నా పశ్చాతామని ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు దేశానికి మా ఆయన ప్రత్యక్షమైన దేవుడు మాట్లాడండి దేవుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పక్కన కూర్చొని నా కుమారుడ భయపడకు ఈ శ్రమలు నేను కావాలనే నేను పెట్టినా ఎందుకు నా నా ప్రణాళిక నీ ద్వారా ఎంతో ఉంది నా జల్లులో నువ్వు స్వస్థపరచాలా నా జల్లులో నువ్వు నా వైపు నువ్వు తిప్పాలా నేను అందుకోసమే నేను శ్రమల గుండే ఆయన తొరలతో ఉంటే ప్రవ్వా ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను ప్రవ్వా ఆయన ఆయన ఆయన ఉంటే నా కళలోకి నీరు గారిపోతున్నా ఎందుకు బారుతున్నా నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు చూడండి ఆయన అంతా నొప్పిగా భరించలేకపోతున్నా అంటే నేను నేను స్వస్థపరుస్తున్నా ఇక్కడి నుంచి నువ్వు నా సేవను విజృంభించి నువ్వు నా సేవ నువ్వు నా వరాన్ని నువ్వు పొందుకు స్వస్సత వరాన్ని నువ్వు పొందుకొని అనేకులు రోగాలను నువ్వు నువ్వు నువ్వు ఆ నామంలో అని ఆయనప్పుడు ఆయన మాట్లాడినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు ఆయన ముఖం విగా ఆయన కూర్చొని మాట్లాడి ఆయనతో ఆయన ఎప్పుడైతే మాట్లాడిచ్చిందో తర్వాత అరవై సంవత్సరాల తర్వాత అక్కడి నుంచి ముప్పై సంవత్సరాలు తర్వాత అప్పుడు ఆయన లంగ్స్ చాలా గట్టిగా నేను ధైర్యంగా చూడండి అంత గొప్ప దేవుడు కదా మన దేవుడు చూడండి అలాంటి ఆయన ప్రభావాన్ని ఆయన శక్తిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఎందుకు మనం అనుమానిస్తున్నాం మనం ఎందుకు అంతగా ప్రభుని చూడలేకపో ఆయన అంత గొప్ప దేవుడని ఎందుకు మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఓరికి నమ్మకం వెళ్ళిపోయేది కాదు కదా భక్తి అంటే చూడండి ఎందుకు అందుకే మనం ప్రతి మన విశ్వాసాన్ని అలాంటి ధైర్యం మనకుందా ఆ రీతిగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా మరణ రాశిలో వచ్చినప్పుడు భయపడుతున్నామా ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా నీ ప్రాణము నీ జీవము ఆయనది ఉంది మరణం మీద నీకు దానికి అధికారం లేదు మరణం మీద అధికారం లేదు మరణపు ములిని విడిచింది అయినా నీకు మరణం లేదు కానీ మరణం అనేది సైతాన్ని వాడు ఆ రీతిగా మనుషులు భయపెడుతున్నాడు అందుకే యోగు గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చూసి ముగించేస్తాను చూడండి ఏగు తన జీవితంలో ఎలాంటి గొప్ప పనులు చేసినాడు అనేది ఏదో విషయాన్ని చెప్తున్నాడు చూడండి నాలుగో అధ్యాయం ఏగు గ్రంథం నాలుగో అధ్యాయంలో మూడో వచ్చిన చూడండి అనేకులకు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీన చేతులను బలపరిచిన వాడవు చూడండి అనేకులు ఏపు జీవితం చూడండి ఏవో లైఫ్ అనేకులకు ఎంతో మంది మంచి చెప్పినంట ఆయన ఎంతో మందికి బుద్ధి నేర్పించాను ఇట్లా ఇట్లా కాదాలా ఇట్లా చేయాలా ఇట్లా మంచిగా ఉండాలని చెప్పి దేవుని తేరటం వల్ల ఆయన అంత చెప్పిండంట ఆయన బలహీనలైన చేతులను బలపరిచిన ఎవరైతే బలహీనంగా ఉన్నారో వాళ్ళంత మంచి చేసి నీ మాటలు తొట్టిలో వారిని ఆదుకొని ఉండేను చూడండి ఆయన మాట చెప్తానంట ఆయన మాట చెప్తే అనేకులు ఆ తొట్టిలో అంటే పడిపోయిన వాళ్ళు కూడా దాన్ని వాళ్ళకి ఆదుకుని ఉండే అంటే ఆయన మాట అంటే అంతగా దేవుడు ఆయన పెట్టింది అక్కడ అంత మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ సేవకుల జీవితంలో కూడా అట్టనే ఉంది కదా సేవ చేసింది ఆయన కానీ ఆయన దర్శకు వచ్చినప్పుడు ఏ రీతిగో అది యాక్సెప్ట్ చేస్తున్నాం మనం కూడా చూడండి బలపరిచితి కృంగిపోయిన వారిని కృంగిపోయిన మోకాలు వారిని నీవు బలపరిచితివి అంటే ఆయన ఎంతగా ఆయన చేసిన విషయం చెప్తున్నాడు అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖకాంతుడు అయితీవి అది నీకు తగులగా నీవు కలవరపరుచున్నావు నువ్వు కలవరపరుచున్నావా ఈరోజు ఈ పరిస్థితులు చూసి నువ్వు కలవరపడుతున్నావా ఈ శ్రమలు చూసి నువ్వు కలవరబడుతున్నావా నువ్వు కలవరబడటానికి వీలేదు నువ్వు ఆయన బిడ్డవి ఆయన రక్తంతో నువ్వు కొనబడిన వాళ్ళు నువ్వు ఆయన సొత్తు మన మీద మనకు ఎలాంటి రైట్స్ లేవు మనం ఆయన స్వార్థం ఆయన ఖచ్చితంగా ఆయన కాపాడతాడు చూడండి చూడు అయితే ఇప్పుడు నీకు కలుగుగా శ్రమను దుఃఖాకాంతులు అయితే ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు నువ్వు అంతగా బాధపడుతున్నావు నీ ప్రభు నీతో పాటు ఉన్నాడు నువ్వు ధైర్యంగా ఉండు నీ ప్రభు నీతో పాటు ఉన్నాడు నువ్వు భయపడడానికి వీలేదు అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింటదా నువ్వు ఇంతకాలం ఎంతగానో భక్తి ఇవి చేసినావు కదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నువ్వు ఎంతకాలం ప్రభుని సేవించినావు ఎంతకాలం నుంచి మనం ఆయన ఆరాధిస్తున్నాం ఎన్నో అద్భుతాలు తీసినావు మన జీవితంలో కదా ఎన్నో ఆశ్చర్యకరణాలు మనం చూసినాం ఎంతోమంది స్వస్థత పొందిండ్రు మన సేవలో ఎంతోమంది కష్టాల నుంచి బాధల నుంచి వాళ్ళు విడుదల పొందారు మన సేవలో అలాంటి గొప్ప మేరకల్స్ దేవుడు నీ ద్వారా చేసిండు అది మర్చిపోయినవా మనం చూడండి ఆ శ్రమ మనకొచ్చినప్పుడు మనకి ఏమైపోయిందో మన విశ్వాసం చూడండి మన భక్తి ఏమైపోయింది చూడండి మనం ఎంతగానో భక్తి గలవారు అనం ఆయన సేవిస్తున్న బిడలం కదా చెప్తుంది అక్కడ చూడండి నీ భక్తి నీకు ధైర్యం నీకు ధైర్యం ఎందుకు భయపడుతున్నావు అని ఏబుతో చెప్తున్నారు వాళ్ళు ఈరోజు దేవుడు ఏబు లేడు ఏబు స్నేహితులు లేడు ఈరోజు మనం మనం మనం చూస్తున్న ఈ ఇప్పుడు మనకు వర్తిస్తుంది వాక్యం చూడండి నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా ప్రశ్న ప్రశ్నది క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ మనం క్వశ్చన్ వేసుకోవాలా అవును నేను నా ప్రభు నేను ఆయన సేవిస్తున్నాను ఆయన ఆరాధిస్తున్నాను ఆయన ఎందుకు భయభక్తులు నేను ఎందుకు భయపడాలా అది నీకు రావాలనే విశ్వాసం ధైర్యం రావాలా మరణం నేను చూస్తేనే బెదిరిపోవాలి అది ఎందుకంటే దాని మీద నీకు అధికారం లేదు మరణం నేను చూస్తే అది భయపడి పారిపోవాలి అది అంత పవర్ఫుల్ అభిషేకం ప్రభు మనకి ఇచ్చింది కదా కదా అలాంటి విశ్వాసం పుట్టించింది మన ప్రభు మనలో కాబట్టి నీ యథార్థతో నీ యథార్థ ప్రవర్తన నీ రక్ష నిరీక్షణకు ఆధారం కాదా నువ్వు యథార్థంగా జీవించినవే ప్రభు పట్ల అది నీకు నిరీక్షణకు ఆధారం కాదా చూడండి ఇవన్నీ క్వశ్చన్స్ ఇవన్నీ ఈ రోజు దేవుడు మనకు క్వశ్చన్ చేస్తుంది ఈ రోజు మనల్ని హెచ్చరిస్తుంది ఈ రోజు నీకు నీ భక్తి నీకు ఆధారం పుట్టించదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా జ్ఞాపకం చేసుకున్నాము నువ్వు తెలుసుకో ఒకసారి నీ రివ్యూ చేసుకో ఆత్మీయ జీతాన్ని పరిశీలించుకో ఒకప్పుడు ఏ రీతి ప్రభు కొరకు జీవించను ఎలాంటి అద్భుతాలు నీ నీ జీవితంలో దేవుడి ఎన్నోసార్లు దేవుడు నేను స్వస్థపరిచిండు ఎన్నోసార్లు నేను మరణం నుంచి మరణ పడకల నుంచి యాక్సిడెంట్ జోన్ నుంచి ఎన్నో విధాల నుంచి నేను దేవుడు కాపాడి నువ్వు జ్ఞాపకం చేసుకో ఈరోజు ఒకసారి నువ్వు రివ్యూ చేసుకో నువ్వు జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతుంది నీతో ఈరోజు చూడండి జ్ఞాపకం చేసుకున్నావు నిరపారాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థంగా జీవించుతోడు ఎప్పుడైనా నశించిపోయినా ఈ బైబుల్ వాక్యంలో ఎవరైనా చూడండి బైబుల్లో ఏ భక్తులు కూడా యథార్థవంతులు ఆయన సేవించి వాళ్ళు ఎక్కడుకు నశించుకోవాలి మరి మనం ఎందుకు నశించిపోతాం మనకెందుకు అలా వాళ్ళకు ధైర్యం పుట్టించిన భక్తి మనకెందుకు పుట్టించదు మనకు పుట్టించాలి కదా ధైర్యం చూడండి జ్ఞాపకం చేసుకున్నాము నిరపరాధి ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైనారా చూడండి యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలన అయిపోయినరా ఎక్కడైనా వాళ్ళు నశించిపోయినరా వాళ్ళు శాశ్వతంగా మార్వబడినరా లేదు కానీ మనం ఎందుకు మార్వపడతాం కాబట్టి మనం ధైర్యంగా ఉండాలా చూడండి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఇది శ్రమల కాలం ఈ వాక్యం చదువుతుంటే నాకు ఎక్కడ ధైర్యం నాకు ఎంతో బూస్టింగ్ లాగా అయిపోతుంది అవును నేను ఎందుకు భయపడాలా రాణి శ్రమ వస్తే రాని కొండ పైన వాడిని పడని నేనేం చేయాలా ఆ చేతిలోకి నువ్వు రావాలా ప్రభు చెప్తాడు ఆవు గింజ ఎంత విశ్వాసం ఉంటేనంట ఈ కొండను చూసి అక్కడ పోయి పడిపోవాలంటే పోతుందంట కొండ చూడండి ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఆగుంజి ఎంత ఉంటుంది చెప్పండి మన కూరలో తాలిం చేస్తే తెలుసుది ఆవుగింజి చాలా చిన్నది కదా అంత చిన్న విశ్వాసం ఉంటేనే ఈ కొండ తీసి అక్కడ బొమ్మలు వెళ్ళిపోతుంది ఇంకా నీ విశ్వాసం ఇంత పెద్దగా అయితే ఇంకా ఎన్ని కొండలు నువ్వు నువ్వు నువ్వు నువ్వు పలికితే వెళ్ళిపోవాలా ఎన్ని సమస్యలు వెళ్ళిపోవాలి నేను నీ నోటి నుంచి ఆయన వాక్ బయలుదేరితే కదా ఆ రీతిగా మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా మనం ఆ రీతిగా ధ్యానించుమా ఎప్పుడైనా మన ఆత్మీయజీవితం ఆ రీతికి మనం పరిశీలించుకున్నామా ఇప్పుడు పరిశీలించుకోవాలా ఆయన వాక్యంలో మన సంపూర్ణంగా నానవ అందుకు వాక్యం అంటే ఇంట్రెస్ట్ ఎన్ని పనులున్నా కానీ నేను అన్ని పక్కన పెట్టేస్తా ఏమన్నా చూడండి నేను మటుకు వాక్యం వినాలి ఈరోజు నాకు చెప్పేదానికంటే వినాలనే ఆసక్తివ కానీ ఆ టైం ఒక టైంలో దేవుడు చెప్తావు నువ్వు చెప్పాల్సింది వాకి ఎంతకాలం నువ్వు వింటావు అయిపోయింది నువ్వు విని అయిపోయింది నువ్వు వినే వినడానికి వీల్లేదు అనేసి వినకుండా ఉండవు కానీ ఇప్పుడు నువ్వు చెప్పాలా అనేకులు చెప్పాలా అనేది మన సేవ అంటే ఒక ఒక నుంచి ఒక దశలో దేవుడు మనం లేపుతున్నాడు నువ్వు ఇంతకాలం వినేవాళ్ళలాగా ఉన్నావా చెప్పేటండిలాగా ఉన్నవా కొంతకాలం మనం వినేవాళ్ళలాగా ఉంటావు బలపడుతావు ఇప్పుడు నువ్వేం చేయాలా నువ్వు లేచి నిలబడి చెప్పాలా మనుషులకి ప్రకటించాలా మనుషులకి వాళ్ళ విశ్వాసం బలపడతా ఉంటది వాళ్ళు బలహీన వాళ్ళని వాళ్ళు వేసి బలం తెచ్చుకుంటారు ఎందుకంటే దేవుని వాక్కునించి బయలుపరచబడుతుంది కనుక ఆ జీవం ఆ జీవం మనుషులు పోతుందంట చొచ్చుకుపోతారు వాళ్ళ హృదయాల్లోకి అప్పుడు వాళ్ళు బలపరచబడతారు కాబట్టి అలాంటి సేవ మనకు దేవుడికి ఇచ్చింది చూడండి ఒక దశలో మనకు ఆశ్చర్యకరం ఏంటంటే మన ఎన్నో సహ బాధల్లో కుంగిపోతూ ఉంటాం కదా ఇది యుద్ధం ఇది మహాయుద్ధం అందుకే యోగ యోగ మనం చూస్తాం కదా ఏడాధ్యాయంలో ఒకటే వచ్చినంలో భూమి మీద నరులు నరుల కాలం యుద్ధం యుద్ధకాలం వంటిది కాదా భూమి మీద మనం ఉన్నాము మనకి యుద్ధం అంటారా యుద్ధ కాలం అంటాం అది యుద్ధంలో ఉన్నాం ఒక విధంగా చెప్పాలంటే మనం దుష్ట శక్తులతోని సైతాన శక్తులతో మనం యుద్ధం మనకి వారి దినములు కూలి వానే అంటే ఉంటే కదా కూలివాడు ఏం చేస్తాడు కూ టెం అంటే టెంపరీ కదా కాబట్టి కూలి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి మనం కూడా అంతే మన ఆత్మీయత కూడా అంతే కాబట్టి మనం భయపడడానికి వీలేదు కానీ ఒక దశలో మనం మనం ఒక దశలో మనం ఏం చేస్తుంటే అలాంటి యుద్ధంలో మనం ఒక దశలో మనం ఎంతగానో బాధ వేదన ఉంటా ఉంటది ఆ టైంలో నీకు దప్పిక అవుతా ఉంటుంది కదా ఒక భక్తుడు సంసోన్ భక్తుల గురించి మనం చూస్తాం న్యాయాధిపతుల గ్రంథంలో పదిహేనో అధ్యాయంలో నేను చూసి వాక్యాన్ని ముగించేస్తాను కాబట్టి ఇక్కడ ఏంటంటే అప్పుడు న్యాయాధిపతుల గ్రంథం పదిహేనో అధ్యాయం పదిహేడవ వచ్చినంలో అప్పుడు అతడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముక చేత కుడి చేతను పారవేసి ఆ చోటికి రామహేత్లి రామాత్లేహి అను పేరు అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యువకు మొరపెట్టి చూడండి ఆయన ఆ దా గార్ద ఎముకతోనే ఫిలిస్తీలు వెయ్యి మందిని చంపుతారు అక్కడ ఆయన అంతగా యుద్ధం చేసింది ఫిలిస్తీల్తోనే ఆయన దేవుడు అభిషేకించిన వ్యక్తి ఆయన అంత పవర్ఫుల్ అభిషేకం ఇచ్చింది దేవుడానికి కానీ ఆయన ఏం చేస్తాడు మిక్కిలి ఆయన దాహం ఇచ్చిందంట ఆ యుద్ధం చూడండి యుద్ధంలో ఉన్నవాడికి ఎప్పుడైనా దాహం ఉంటుంది కదా కష్టం చేస్తే యుద్ధంలో కొట్లాడేటవాడికి దాహం ఉంటా ఉంటుంది కానీ ఆ దాహము నీళ్ళు సంబంధించింది కాదు మన ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా ఒకసారి మనం బాగా పని చేస్తుంటే దాహం వేస్తూ ఉంటది బాటల బాటలు నీళ్లు తాగుతూ ఉంటది ఎండకాలం అయితే సలడ్ నీళ్ళు తాగాలని ఎంతగా నాశం ఉంటది సలడ్ నీళ్ళు తాగితే బాగా జలుబు చేసింది కానీ మనం మామూలుగా నాచురల్గా ఉన్న నీళ్ళే తాగాల కానీ ఈయన ఆక బాగా దాహం ఈ మిక్కిలు దాహ దాహ దప్పికబందున యహోవకు మరిపెట్టి చూడి ఇప్పుడు ఏం చేయాలా నీళ్లు కావాలా ఆ ఎడారిలు ఎక్కడ కూడా నీళ్లు లేవు కానీ ఆయన యుద్ధం చేసిండో ఒక పర్పస్ ముగించిండో దేవుని ప్రణాళిక పిలిస్తులు యుద్ధం చేసింది ఇప్పుడు ఆయనకి దప్పికైంది ఇప్పుడు ఏం చేయాలా ఏం చేయాల దప్పికైనప్పుడు ఏం చేయాలా ప్రార్థన చేయాలా ప్రార్థన చేసి ఆయన ఏం చెప్తున్నా నీ సేవకుని చేతి ఈ గొప్ప రక్షణ దయచేసిన తరువాత ఇంత గొప్ప రక్షణ నా చేతిలో నువ్వు చేసినావు కదా నేను ఇప్పుడు దప్పిక చేత చచ్చి సున్నతి పొందని వారి చేతిలో పడ పడవలనా చూడండి ఆయన రోషం చూడండి ఎట్లుంది అలాంటి రోషం మనకుందా ఆయన రోషం చూడండి ఎంతగా నేను మిమ్మల్ని కాబట్టి ఆత్మీయమైన దేవుని ఆత్మ ఆయన ఆత్మ ఆత్మ ఆవేశంతో నేను చెప్తున్నా ఆయన రోషం కలిగి నా ప్రభు ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడు మన ప్రభు మన దేవుడు మన మన రక్షకుడు ఎంత గొప్ప దేవుడు నేను చెప్తున్నా ఆ రోషంతో నేను చెప్తున్నా చూడండి ఇంత గొప్ప రక్షణ రక్షణ దయచేసిన తర్వాత అంటే ఇంతగా రక్షించిన తర్వాత నేను ఇప్పుడు దప్పిక చేతను చచ్చుకోవాలా ప్రభావ ఈ దప్పి నేను చచ్చుకోవాలా అని అని సున్నతి పందను వారి చేతిలో పడవాలన్నా అంటే వాళ్ళ దగ్గర పోయి నీళ్ళు తాగాలన్నా అని వేడుకుండా అంట వాళ్ళ చేతిని మేము పడాలి ఇప్పుడు దప్పి ఉంటే సమస్యలు పడిపోతాం చూడండి వాళ్ళు అటాక్ చేస్తారు కానీ అప్పుడు దేవుడు చెప్తాను చూడండి అప్పుడు వేడుకొనగా ఆయన ప్రార్థన చేస్తే పందొమ్ము వచ్చినాం చూడండి దేవుడు లేహిలో ఉన్న ఒక గోతిని చీల్చెను ఒక గోతి అంటే ఒక గొయ్యి ఉన్నాయా దాన్ని చీల్చేసినాడు దేవుడు చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరెను చూడండి ఆ ఎడారిలో నీళ్లు దొరుకుతాయా దొరకలేదు యుద్ధం చేసిండు ఆ ఎడారిలో ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేవు పోతే ఆ పిలిచి దగ్గర పోవాలో వాళ్ళ దగ్గర కట్టబోతాడు ఆయన అప్పుడు ప్రార్థన చేసిన ఆయన ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంది ప్రవ్వ ఇప్పుడు నేను ఏం చేయాలి ఇప్పుడు ప్రభ నాకు దాహం అవుతున్నప్పుడు దేవుడు చెప్తూ ప్రార్థన చేస్తే ఆ గోతిని చీల్చేసినట్ట దేవుడు సంస్ని గురించి ఒక్క వ్యక్తి గురించి అక్కడ ఏం చేసిన అంటే ఆ గోతిని చీల్చివేసిండ చీల్చగా దాని నుండి నీళ్లు అతడు తాగిన తర్వాత అతని తరువాత ప్రాణము చెప్పరిల్లేను చూడండి ఆనము తెప్పరిల్లెను నీ ప్రాణము తెప్పరిల్లెను నీ ఆత్మ నీ ప్రాణము తెప్పరిల్లాలంటే నీకు నీళ్ళు అవసరము అది దేవుడు ఇస్తాడు నువ్వు తలుసుకుంటే నువ్వు ప్రార్థన ఇస్తే జీవజలం నీళ్ళకి వచ్చేస్తుంది నువ్వు ప్రార్థన ఇస్తే ఆయన జీవజలం ఆయన వాక్యాలను నువ్వు ప్రార్థన వాక్యం ధ్యా ధ్యానిస్తే ఆయన జీవజలం నీళ్ళకి వస్తే నీ నీకు దక్కగా చూడండి ఇది ఆత్మీని అర్థం చేసుకోవాలా నిజంగా ఆయన గోచులు చీల్చండి ఆయన నీళ్లు జరిగింది ఆయన ఆ దాహం తీసుకుని కానీ మన ఆత్మీని అర్థం చేసుకోవాలా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జీవజలం ఇస్తాడు సమరస్వికి ఇయలేదా అయ్యా ఇంత దూరం రాకుండా ఇంత లోతైన బాగా చేరుకోకుండా జీవజలం ఎట్ట కావాలంటే అప్పుడు ఎప్పుడైనా ఒక విధానం అప్పుడు పరిగెత్తుకుంటూ పోతుంది ఆమె చూడండి అప్పుడు ఆమె ఒక్కటే ఊరంతా రక్షణ రక్షణలో నడిపిస్తుంది చూడండి అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం ఎందుకు భయపడాలా నేను ఎందుకు భయపడాలా అని మన ధైర్యంగా ఉండాలా అవును నా దేవుడు నేను సేవించిన నా దేవుడు విడిపిస్తాను నన్ను చూడండి దానియాలు విడిపించా సింహాల భోన్లో నుంచి విడిపించిందా లేదా సింహాల నోళ్ళు మూసిండాన్యాలు ధాన్యాలు సింహాల్లో పరకుండా కానీ ఎవరైతే కుట్ర చేసిండో వాళ్ళు సింహాలు వాళ్ళు పైన ఉండగానే ఆ ఎగిరి పట్టుకొని తినేసి నువ్వు పైన కింద రాకముందే పైన తినేసినవి వాళ్ళని కానీ ధాన్యాలు కాపాడిందా లేదా కాబట్టి అది నిజంగా జరిగింది నిజంగా ఇప్పుడు సింహాల్లో కలగా లేచేదలకు దేవుడు కాపాడతాడా ఖచ్చితంగా కాపాడుతాడు ఆ సింహాల నువ్వు నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఆ సింహాలతో మాట్లాడుతుంది నీ మాట వింటది అది ఆ విధానం దేవుడు చూపించాడు మనకి ఎన్నో అద్భుతాలు చేరి మన సేవలో కాబట్టి రానదాలు ఎంత భయంకర కాలం ఉంటున్నావు కాబట్టి నువ్వు మటుకు నేను మటుకు ఎవరైనా గాని మనం మటుకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు నీ రక్షణ నువ్వు నీ వాగ్దానాన్ని నువ్వు పట్టుకోవాలని తిరిగి వరకు నీ విడిచిపెట్టి మనకు నీ రక్షణ కాబట్టి ఆయన తిరిగి వరకు దాన్ని మన గట్టిగా పట్టుకోవాలా జయించే వారికి నా దేవుని మందిరంలో ఆలయంలో ఒక స్తంభంలాగా చేస్తున్నాడు జయించే వారికే కాబట్టి మనం జయించాల ప్రభ నేను జయించాలా ప్రభ నాకు ఆ పవరి ఆ శక్తి ఆ హోలి స్త్రీ అనంత్యంగా నాకు ఈ ప్రభ పరశుధాత్మ అభిషేకం నాకు ఈ ప్రవ అని నువ్వు ప్రార్థించాలి అందుకే ప్రభుత్వం పరిశుధాత్మ మీదకి శక్తిని అంది అవర్ శక్తి మనకు ఉన్నప్పుడే జయించగల సమస్యలని కాబట్టి మనం భయపడొద్దు మన ఫ్యామిలీకి ఏమైపోయి భయపడొద్దు నువ్వు ప్రార్థన చేస్తే అది తారుమారు కావాల్సిందే శాసనాలన్నీ మారిపోవాల్సిందే ఏ శ్రీ అలాంటి విశ్వాసంతో నువ్వు ప్రార్థించే ఈ రోజు నుంచి నీ జీవితంలో నీ లైఫ్ లో ఎన్నో అద్భుతాలు జోరు చేస్తాడు ఏ సమయం వచ్చినా సరే నువ్వు సునాశనంగా తీసుకుంటావు ఎందుకంటే నీలో ఉన్నవాడు చూడండి నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు మన ప్రభు మనతో పాటు ఉన్నాడు ఈ శ్రమలలో ఆయన నేను విడవడు ఎడవాడు శ్రమలో నేను అతను పోడేదను అతను విడిపించి గొప్ప చేసేదను అని వాక్యం చూస్తాం మన కీర్తన గణంలో కాబట్టి నా శ్రమలో నీ నా ప్రభు నాతో పాటు ఉన్నాడు అని విశ్వాసం నీకు రావాలా ధైర్యంగా ఉండాలా మనం బల మన విశ్వాసాన్ని బలపరచుకోవాలా ప్రభు కొరకు సాక్షిగా జీవించాలా ఆయన నీతిని సత్యాన్ని అనేది ప్రకటించాలా మనం ఎంతోమంది ఉన్నారు కదా అలాంటి స్థితిలో మరి మనమే ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇతరులు ఉన్న వాళ్ళు ఏ రీతికి మనం బలపరచాలా మనం ఎందుకు దేవుడు ఇంతకాలం కాపాడినంటే అందు గురించే కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రించాలని ఒక చిన్న వాక్యం చేసి నేను ముగించేస్తాను ఇది చాలా ముఖ్యమైన వాక్యము ఎగులు రాసిన పత్రికలో పదో అధ్యాయంలో ఈ వాక్యం చేసేసి ఇది కంక్లూడింగ్ వాక్యం చూడండి పదవ అధ్యాయము ముప్పై వచనంలో కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలా కాబట్టి ఇప్పుడు మీరేం చేయాలా మీ ధైర్యమును విడిచిపెట్టకూడ నువ్వు ధైర్యంగా ఉండాలా నువ్వు ధైర్యం విడిచిపెట్టకూడ దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం మనకు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ధైర్యంగా ఉండాలా మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వరే నువ్వు నెరవేర్చాలా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఈ లోకంలో తీసుకొచ్చి నువ్వు నెరవేర్చేంత వరకు ఆయన నేను విడిచిపెట్టడు ఆయన నెరవేర్చిన వారై వాగ్దానం పొంద నిమిత్తం మీకు ఉరిమి అవసరమై ఉన్నది అంటే ఓపిక ఉండాల మనకి వాగ్దానము వాగ్దానం నిమిత్తం మీకు ఒక ఉరిమి అవసరం ఓపిక ఉండాల వాగ్దానం పట్టుకోవాలని ఓపిక నీకు ఉండాలి ఎందుకు ఎందుకు ఓపిక ఉండాలన్నప్పుడు అర్థం చేసుకోండి ఇక కాలం కొంచెంగా ఉన్నది కాబట్టి ఇంకా చాలా టైం చాలా దగ్గరగా ఉంది ఆయన రాకట వచ్చు ఆలస్యం చేయక వచ్చును ఖచ్చితంగా తిరిగి వస్తాడు నా ఎదుట నీతి వాడు విశ్వాసం మూలంగా జీవించను చూడండి మన ఆయన ఎదుట నీతి మంతులకు ఉన్నవాడు విశ్వాసం మూలంగా జీవిస్తారంట విశ్వాసము వేస్తావే ఆయన మూలంగా జీవించను కాబట్టి కానీ అతడు వెనక దీసిన నెల ఎందు నా ఆత్మ సంతోషం ఉండదు వెనక దీస్తే ఆయన సంతోషించాడు కానీ మనం వెనక తీసడానికి వీళ్ళు కాబట్టి అయితే మనం నశించటకు వెనక తీసిన వారం కావు మనం నశించుకునే వాళ్ళం కాదు వెనక దీసిన వారం కానేగా మనం కాబట్టి కాలముగా నశించిపోయే వారం కాము కానీ ఆత్మను రక్షించుకుంటూ విశ్వాసం గలవారమైన నీ ఆత్మను రక్షించుకుంటూ విశ్వాసం గలవారమై మనం ఉండాలా మన ఆత్మను రక్షించుకుంటేనే సరిపోతుందా ఎంతో మంది ఆత్మను నశించిపోతున్నారు కదా మరి వాళ్ళు రక్షించాలి కదా వాళ్ళు కూడా ప్రభు అందుకోసం దేవుడు నేను నిలబెట్టి ఈ టైం వరకు ఈ కాలం వరకు నువ్వు నువ్వు సజిలుగుని ఆయన కృప ఉంది నీ మీద ఆయన ప్రణాళిక నీ పట్ల ఉంది నువ్వు అర్థం చేసుకో జ్ఞాపకం చేసుకో ప్రభు నడుగు ప్రభా నా నీ పట్ల నా ప్రా నా పట్ల నీ ప్రణాళిక ఎందుకు ప్రభు నాకు బయలుపరిచి నేను సిద్ధపడాలి దానికోసం అలాంటి సేవలను నడిపించుకోవాలని ప్రార్థన చేస్తాం దేవుడికి చిన్న వాక్యం దీవించిన కాక సూత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ కృపమైన నీకు వందాలి శ్రేయ నినాడు నిరంతరం ఏకరీతి దేవుడు పాత నిబంధన కాలంలో మీరు చేసిన అద్భుతాలు చేసిన గొప్ప దేవుడు ఏగాంత ముందు మాతో పాటు మా జీవితాల్లో చేసిన అద్భుతాలు చేసే దేవుడు అక్కడే ప్రవ్వా ప్రవ్వ మీరు ఒక్కే రీతిగా ఉన్నారు ప్రవ్వ కానీ మేము కూడా ప్రవ్వ ఒకే రీతిగా ప్రవ్వా ఏక మనసు కలిగి నేను శుతించాలా ప్రవ్వ మా మనసు పరి పరిగా పోవటానికి వీలది మీ మీకు ఆధీనమే ఉండాలా ప్రభావ మీ ఆత్మ చేత మీరు నడిపించబడాలా తండ్రి మా భక్తి మాకు ధైర్యం పుట్టిస్తుంది ప్రభావ ఎందుకంటే మీ ఎందు భయభక్ జీవితం మా అతను మీ బిడలం ప్రభావం మేము ధైర్యపడం ఆధైర్యపడం శ్రమ వచ్చినాక మేము ధైర్య ఆధైర్యపడం ప్రభావ మీరే మాకు నిరీక్షణ మీరే మా కొండ మీరే మా దాగు చోటు మా ఆశ్రయర్గం మీరే ప్రవ్వా కాబట్టి ప్రభావ మీందే మాకు ఆశ్రయం అలాంటి విశ్వాసాలు నడిపించండి ప్రభావ వైరస్ బాధితులందరినీ ప్రభావ మీరు స్వచ్ఛపరచండి ఆ కదువరి సీలోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ప్రభావ ప్రతి బిడకు సంపూర్ణ స్వచ్ఛతను దండి ఆ వైరస్ నియంలో గర్దిస్తున్నాను దేవ వాటి నుంచి బిడలు దాని ప్రభ స్వస్థపచ్చని ప్రవ్వ నైనా ఆ కలవరిసల్లో మీ చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకుని అయినా ఎంతో మంది చనిపోతున్నాయినా నా ప్రభా నీ కోపాన్ని చలార్చుకుని ప్రభావ నృప చూపించండి ఆయన బిడ్డలు పట్ట మీ కనికరిని చూపించను అయినా ఒక అవకాశం బిడ్డలకు ఇవ్వండి ప్రవ్వా తిరిగి ప్రభావం జీవితాలు మార్చుకుని ప్రవ్వాపం విడిచిపెట్టి పశ్చాత్తాపంతో ప్రభు నీ సన్నిధికి రావాలి కన్నీరు విడిస్తూ ప్రవ్వా ఆ బిడకు అవకాశం ఇవ్వమని ఆదిష్టమైనా నీ కనికరిని చూపించను క్షమించండి రక్షించుకోమను మా ప్రియులు ఎంతో మంది ప్రవ్వ అనారోగ్యంతో బాధపడుతుండగా మరి ఇప్పుడే మీరు స్వస్థపరచని ప్రభావ మెర్సి సిస్టర్ ఫ్యామిలీని ప్రభావ ఇంకా మా ప్రియులు మంది ఉన్న మీరు స్వస్థపచ్చండి ప్రవ్వ వాళ్ళ జీవితాలు మీరు అద్భుతాలు జరిగించండి మీ ఎందుకు జీవితం గల బిడ్డలు ప్రవ్వ వాళ్ళ వాళ్ళ జీవితాన్ని మీరు స్థిరపరచని బలపరచండి సంపూర్ణమైన విశ్వాసంలో నడిపించండి ప్రవ్వ ఓ ప్రభ ఏందో భయంతోనే భక్తులను జీవించే బిడ్డలగా తయారు చేయండి ప్రవ విశ్వాసంలో సంపూర్ణంగా మీ కొరకు జీవించేలాగే తయారండి ఓ ప్రభావ ఈ ఆరాధనలో పాల్గొందిన ప్రతి బ్రదర్స్ వాళ్ళ కుటుంబాలు మీరు దీవించి అభిషేకించి ఓ ప్రభావ ప్రతి చోట మీకొరకు శాసన పెట్టుకొని రాబోయే దినాల్లో ప్రభావ మేము ఏ రీతిగా ముందుకెళ్ళాలో ప్రభావ మీరే మాత్రం మాట్లాడాలి మమ్మల్ని బలపరచండి స్థిరపచ్చండి మా విశ్వాసాన్ని ఇంకా రెట్టిపు చేసి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ శాసన పెట్టుకున్న ఇంకా ఎంతమంది పాల్గొనలేదు వాళ్ళ కుటుంబాలు కూడా మీరు ఆశీర్దించి దీవించి ఈ నామాన్ని మేము తెచ్చుకోమని త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థించండి తండ్రి మీకు వర్ణాలైనా మహోన్నతడ దేవా మహిమా స్వరూపి మీకే సదల స్తోత్రాలు నేను సమస్త ఘనత మహిమా ప్రభావంలో మహా తేజస్సు మహా ఐశ్వర్యము యుగ మీకే కలిగినగా కాహాలెల్లుయ్య ప్రభావ ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావీరు మాత్రం మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభావ నేను ఎన్నడూ నిమ్మేలు భయపడియకుండా భద్రపరిచినారు గత సంవత్సరం ధైర్యాన్ని అనుగ్రహించినారు ఈ సంవత్సరం కూడా ధైర్యాన్ని అనుగ్రహించినారు దాన్ని మీకు వందనాలు ప్రభా ప్రభా ఈ లోకంలో అంత భయంతో మనుషులు పరిగెత్తున్నారు కానీ ఎక్కడ కూడా ధైర్యం లేదు కేవలం మీలోనే ఉంది ధైర్యం మనుషులు డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు గవర్నమెంట్స్ని ఆశ్రయిస్తున్నారు రకరకాల మనుషులను ఆశ్రయిస్తున్నారు కానీ మీ దగ్గరికి వస్తలేరు ప్రభా ఇది క్రైస్తవులలో ఎక్కువ అయిపోయింది మీ మీద ఆధారపడకుండా తండ్రి డాక్టర్ల మీద మందుల మీద ఆధారపడుతున్నారు ప్రభా ఓ నేను కనికరించమని ప్రార్థిస్తున్నాం వాళ్ళ సత్యాన్ని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ యొక్క వైరస్ మనుషులు పట్టనికుండా మేము తనిమల్ని మదిల్లబడుతున్నాం ప్రభావ కనికరించమని ప్రార్థిస్తున్నాం విషయ గొప్ప తండ్రి మీరు పోయిన గాల చేత మాకు స్వస్థత మీ యొక్క వాక్యం బయలుదేరినాక స్వస్థత అవున ప్రభ మీరు ముందు మీ వాక్యాన్ని పంపించినాక స్వచ్ఛత పంపిస్తారు అవున ప్రభ ఈరోజు వాక్యం విన్న వాళ్ళందరి జీవితంలో వాక్యం బయలుదేరింది కాబట్టి ఇప్పుడు స్వస్థత దాన్ని వెంట రావాల్సిందే మీ యొక్క వాగ్దానం నెరవేర్చాల్సిందే హాలలీయా ప్రభావ మీ బిడ్డలకు తనిమల అయోగ్యత తండ్రి నుంచి పొందుకుండే హక్కు ఉంది ప్రభా మీరు క్రయదనంగా పెట్టి కొనుక్కున్న బిడలు ప్రభావ మీ ప్రాణాన్ని కాబట్టి మీ యొక్క తల్లి బిడలను శ్సపరచండి మహిమనం లేని ప్రభావ గొప్ప సాక్ష్యాన్ని మీరు అనుగ్రహించండి మీకు ఎంత వాళ్ళు బ్రదర్స్ కి సిస్టర్స్ కి ముఖ్యంగా తండ్రి మేము ఉంటుంది శ్రమల కాలం ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి కానీ ఒక్క క్రైస్తవ జీవితం దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంది రోజు ఎందుకంటే ఎవరు ప్రవచనం ధ్యానించారు చర్చెస్లలో అది మీరు మాతో మాట్లాడనారు ప్రభా పాస్టర్లకు కూడా తెలియదు ప్రభా ప్రవచనాలు నెరవేరుతున్నట్లు అంత భయంకరంగా ఉంది ప్రభా క్రైస్తవ జీవితం అది తలుచుకుంటే బాధాకరంగా ఉంది నైనా కనుకరించమని ప్రార్థిస్తున్నాం అది క్షమించమని ప్రార్థిస్తున్నాం నైనా ప్రవచన అనుగ్రహించండి ప్రభా ముఖ్యంగా వ్యాక్సిన్ బారిన పడిన కూడా కాపాడండి స్వస్థపరచండి ప్రభావ రాబోన్ ఇంకా భయంకరంగా ఉంటుందని మీరు మా అతను మాట్లాడారు ముందగానే అవును ప్రభా వ్యాక్సిన్స్ తర్వాత వస్తుందని చెప్తున్నారు ప్రభా అయినా మాకందరికీ సంపూర్ణంగా అటువంటి కృపారులు అనుగ్రహించండి వైరస్ కంటే వ్యాక్సిన్ పరిణామాలే భయంకరంగా ఉంటాయని మీరు మాకు ముందుగానే హెచ్చరించినారు ఇప్పుడు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ పరిణామాలని స్వస్థత పరిచే ఆ యొక్క అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వస్థత వరం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏదైనా ఎవరు స్వస్థపరచలేని స్థితులు ఉన్నారు నేను అంత భయంకరంగా ఉంది క్రైస్తవ జీవితం దానికి భయపడి పరిగెత్తుతున్నారు దానికి బాన్స్ లేకపోతున్నారు బిలీవర్స్ కానీ ఓ ప్రవ్వ దాన్ని గదించే శక్తి ఎవ్వరికి లేని సిద్ధలో ఉంది ప్రవ్వ నేను అటువంటి శక్తిని మాకందరికీ అనుగ్రహించండి మా బ్రదర్స్ కి సిస్టర్స్ కి అందరికీ అనుగ్రహించండి ఓ ప్రభ ఎప్పుడు చేయని విధంగా సృష్టిలో సేవ ఉండబోతుందని మీరు మమ్మల్ని హెచ్చరించినారు అవును ప్రభ ఇక ఉగ్రత ఇంకా కొంతకాలం ఉంటుంది ఇంకొక మూడు సంవత్సరాలు ఉంటుందని మీరు మాతో మాట్లాడినారు అయినా ప్రవ్వ మేము చింతిస్తలేం భయపడతలేం ఎందుకో అని ప్రశ్నిస్తలేం మిమ్మల్ని బహు వ్యతిరేకంగా మిమ్మల్ని ధృనీకరించింది లోకం మిమ్మల్ని బహుగా కించపరిచింది మీ కంటి గుడ్డుని ముట్టింది ప్రభ దేవుని బిడల్ని ఎంతగానో శ్రమ పెట్టింది ప్రభు ఈ లోకం అయినా కానీ మేము వారిని ద్వేషిస్తలేంనైనా వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళని క్షమించామని ప్రార్థిస్తున్నాం ఎస్ అయ్య మా దేశానికి క్షమించండి ప్రభ విజృంభిస్తుంది ప్రభావ మరణకాండ మీరు ముందుగానే లాస్ట్ ఇయర్ మాట్లాడనారు మీరు ప్రార్థించకపోతే బిలియన్స్ లర్ అవును ప్రభ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థన ఆలకించండి మరణకాండ ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసయ కనికరించండి తండ్రి కుడి గడమలి దేశం ప్రవైది ఔన్ ప్రవై దేశాన్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ఊ ప్రభ తన్మలి మీరు కనిన దేశం వాక్యం సెలవిస్తుంది తండ్రి కాబట్టి క్షమించండి తండ్రి ప్రతి ఆత్మ మీదే ప్రభా ప్రతి జీవి మీదే ప్రభా మీ నుంచి పుట్టిందే ప్రభు కనికరించండి క్షమించమని ప్రార్థిస్తున్నాం నేను ఇది నమంత తన్మలి మీ అందు ఆనందించే బిడలుగా అమ్మవని తయారు చేయండి శరమలలో ఆనందించమన్నారు పౌలు శిలల దెబ్బలు తిని పాటలు పాడినారు ప్రభ శరీరం గాయమయ్యే రక్తాలుగా ఆరుతున్న పాటలు వాడుతూ మిమ్మల్ని దించినారు ప్రభా అటువంటి విశ్వాసం ఈరోజు ఎక్కడుందో బాధకరంగా ఉంది ప్రభ ఊహిస్తేనే ఇంత శ్రమొస్తే దేవుడు ఎక్కడున్నాడన్న ప్రశ్నకు దిగిపోయింది ప్రభా క్రైస్తవ జీవితం ఎంతో మంది సేవకులు మరణిస్తుంటే ప్రభ్వాది ఎంతో భయంకరంగా ఉంది వినడానికి సాక్ష్యం కనికరించమని ప్రార్థిస్తున్నాం అవమానాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ పాస్టర్స్ కి యాక్ స్వసత వరం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి స్వస్థత అనుభవించినాక ఇతరుల జీవితాలలో వాళ్ళ స్వస్థత చూపించాలో ప్రభా అటువంటి వరం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరాధన అంతట్లో మీరు మాకు సాయకునేందుకు మీకు ఎంతో వందనాలు బ్రదర్ని సిస్టర్స్ని ఆశ్రయించే వాళ్ళ కుటుంబాలను పిల్లలందరినీ ఆశ్రించి వారి చోటికి రావడానికి వీల్లేదు ఈ తెగులు ఇది చీకట్లో సంచరించే తెగులని మీరు మాతో మాట్లాడారు మేము వెలుగు సంబంధం కాబట్టి మమ్మల్ని ముట్టదు ప్రభావ మీరే వాళ్ళు వెలుగు మాలో మేము ధైర్యం ఉండులాగినార్థిస్తున్నాం ప్రభా పరిశుద్ధ కృపామేడ కనికరం గల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభువ దేవాది దేవ ఏసే గొప్ప దేవ మా రక్షణ కర్త మీకెంతో లెక్కలేనని వందనలు ప్రభా ఏసు క్రీస్తు నామ్మం బట్టి చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వాక్యాన్ని మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా ఏసే మీకు ఎంతో వేలాది వందనాల ప్రభా దుష్టుడు ఎట్టి పరిస్థితులు మా మీద పనిచేయడానికి వీలేదు ప్రభా మీ యొక్క అగ్ని కంచి వేయండి ప్రభా దేవదల కాపుతలు దయచేయండి ప్రభా దేవ ఎంట టైమ్స్ లో ప్రభా ఏర్పరిచరిన వారిని సహితం ప్రభా వాడు మోసం చేస్తారని ప్రభా మీరు వాక్యం చేత మాతో మాట్లాడనారు ప్రభా మీ యొక్క పశుద్ ఆత్మశక్తి చేత ఎవరు మోసం చేస్తారో మేము గ్రహించి దేవ మీ నామాన్ని స్మరిస్తూ ముందుకు నడవాలా ప్రభా పరిశుద్ధుడో ప్రభా కృపామయడో ప్రభా కనికరం చూపించండి ప్రభా ఏస ప్రతి ఒక్కరిని స్వస్థత పరచండి ప్రభా దేవ ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒక్క బిడ్డ మీద మీ దయగల చూపులు దయచేయండి ప్రభా స్వస్థత కలిగించండి ప్రభా విడుదల కలిగించండి ప్రభ మీ కృపల్లో నాయన మీ కనికరంలో ప్రభా దేవ ఎవ్వరికి కూడా సాధ్యం కానీ పని వేసే ప్రభా కానీ మీకు సమస్తమ సాధ్యమే ప్రభా మీరు ప్రభా సాధ్యపరచండి రాజా మీ నామం మహిమార్థమై ప్రభావ ప్రతి ఒక్కరిని లేవనెత్తి స్వస్థపరచండి ప్రభా కృప జూయించండి ప్రభావ కణికలను జూయించండి ప్రభా స్వస్థపరచబడిన ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభా మీ నామాన్ని స్మరిస్తూ మీ నామం ని గనపరుస్తూ ముందుకు నడవాలా ప్రభా పాపపూరితమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు విడిచిపెట్టేయాలా ప్రభా మీ అందు ప్రభా భయం భక్తి కలిగి జీవించాలా ఇసు ప్రభా గొప్ప దేవుడు రాజా పరిశుద్ధులు ప్రభా మీరు గొప్ప దేవుడు ఇసు ప్రభా మీకే లెక్కలేనని వందనాలు ఇసు ప్రభా కృప చూపించండి కనికరం చూపించండి కావాల్సిన సదుపాయాలన్నీ పేషెంట్స్ కి మీరు దయచేయండి ప్రభా మీ నామం మహిమార్థమే ఇసు ప్రభ మీరే నిజమైంది ఇవ్వడం తెలుసుకోవాలా ప్రభ మీరు అక్కడ అతి త్వరలో ఉంది ప్రభా అనేకులు ప్రభ మారాల ప్రభా ఏ యొక్క ఆత్మ రశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా ఏదో విచ్చలు విడిగా చనిపోతున్నారు ప్రభా ఎస మీ కృప చూపించండి ప్రభా మీ కనికరం చూపించండి ప్రభా దయగల్ల తండ్రి మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా మా సోదరులను కూడా మీరు ముట్టండి మా స్నేహితులను మీరు ముట్టండి మా బంధువులను మీరు ముట్టండి ప్రభా విడుదల కల్పించండి ప్రభా ఏసేయ మీ కృప చేతనే నాయన కనికరం చేతనే ప్రభావ విడుదల కల్పించి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభా సహాయం చేయండి ప్రభా ఏసేయ మా ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా ఏసేయ మా ప్రార్థన మీరు ఆలకించి జవాబు మీరు దయచేయండి ప్రభా మోకరింపు జీవితం దయచేయండి ప్రభా ప్రార్థనలో ప్రభా ప్రార్థన వీరు లాగా ప్రభా సహాయపడండి ప్రభా మీ యొక్క ఆత్మ నడిపింపు చేద్దా నడిపింపబడాలా ప్రభా అనేకులను ప్రభావం లేవని ఎత్తలా మీ నామం ఎత్తుకొని దేవా రక్షణ మార్గంలోకి మేము నడిపించాలా కృప చూపించండి కణికలను చూపించండి సహాయాన్ని మీరు దయచేయండి ప్రభావ ఏసు నామం ప్రార్థన చేసినాం తండ్రి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకి అందరికీ వైరస్ ప్రతి ఒక్కరికి సదాకాలం తోడైన కాక ఆ మెయిన్ ప్రైజ్ ఇప్పుడు ఉన్నదన్న మనోజారి ఉన్నాడన్నా